అంతా డిస్టర్బెంట్ వస్తుంది వస్తుంది గిరీప్ ఓకే అంతా డిస్టర్బెంట్ వస్తుంది ఇప్పుడు బంద్ అయిపోయిందండి హలో హలో చెప్పన్నా సరే సార్ ప్రార్థన చేద్దాం శ్రవణ్ వాయిస్ ఓకేనా వాయిస్ ఓకే సార్ ఓకే సార్ చిన్న ప్రార్థన స్టార్టింగ్ పేయర్ ఓకే సూత్రం అచ్చా పరిచుద్ర సర్వ సృష్టికర్త మహోన్నత నీకు వంద రజ ఐదుగో రజా నీ యొక్క యేసు ప్రభా నీకు ఆత్మకారం ముఖ్యంగా రచ ఈ ఆరాధన ప్రాధనరా రజ మీరు ఆది అంతయం మీరే ఉండే రజ అల్ప మీరు ఉండండి మీరు నడిపించండి రజా యేసు ప్రభ చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకు ఉత్తరం దైచే నీకు వాక్యం ప్రతిసారి గుర్తు చేస్తుంది రాజా నాకు మరుపెటూ నీకు ఉత్తరం ఎ్రహించాలని గొప్ప రాజాలు బయలుపడసాలని నీకు వాక్యం ఎప్పుడు సెల్పిస్తుంది రాజా అవుని ఇస్తూ ప్రభ యొక్క ఉదయకాల సమయంలో మేము మీకు రాజా ఉత్తరం రాస్తున్నాం రాజా మాకు జవాబు దాయిచేయండి ప్రతి ఒక్క దేవా జవాబు మీరు దాచేయండి రజా ప్రతి ఒక్క సైతం రాయం చేయండి దేవా ఇదిగో రాజా ఏస్తు మేము చెప్పే ప్రతి ఒక్క అంశాలు మీరు దిగండి మీరు మహిం పొందండి దేవ ప్రతి ఒక్క ఆరాధన మీకు చెందిను కాక దేవానికి ఏం పొందడం రాజా మాకు ప్రేదల మాకు ప్రేరణ మీరు దిగి మీరు మహిం మా శృతిపై ఆశయం ఉండే దేవుడు నువ్వు రాజా మేము శృతిస్తున్నాం రాజా మా ఒక ఈ యొక్క శృతి ఆరాధన మీరు ఉండి మీరు మహిం పొందమని ఆది అంతా ఈ యొక్క ప్రేద ప్రేర మీరు నడిపించమని మీరు సందరించమండి వేస్తున్నాం ప్రశాంతం రే అమేన్ అమేన్ థ్యాంక్ యూ ప్రెజరాట్ ఎవరన్నా పాట పాడగలరా నేను పాడారా బ్రదర్ ఓకే పాడండి ఓకే సార్ ఒక నిమిషం పెట్టు మ్యూట్లో పెట్ట మా బ్రదర్ ఒక్క నిమిషం పాడుతున్నారు ఆడ మ్యూట్ పెట్టాను నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము పిగునుచున్నది నీ కొరకు నా ప్రాణము ద పిగునుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని నా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమ పనికిరాని నన్ను నీవు పైకి లేపితి క్రిస్తనే బండపైన నన్ను నిలిపితీవి పనికిరాని నన్ను నీవు పైకి లేపితి క్రిస్తనే బండపైన నన్ను నిలిపితి నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నాడుగు స్థిరపరచి బలముని చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడితు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరు కుమార్ నాయసు చేసిన మేలను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమస్తమా అంధకార పులయలలో నేను నడచితిని ఏ రాకుండా నన్ను నడిపితివి అంధకార పులయలలో నేను నడచీ ఏ అపాయమురాకుండ నన్ను నడిపీతీ కంటి పాపగ నీవు నన్ను కాచితీ కంటి పాపగ నీవు నన్ను కాచితీవీ క తండ్రి వి నిన్ను కొలచెదను ఇలా నిన్ను కొలచెదను నా ప్రాణమా నా సమస్తమ ప్రభుని స్థుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు no ప్రభు ఆత్మ ఆత్మఫలములు దండిగా నీకై ఫలింతును నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఆత్మఫలములు దండిగా నీకై ఫలింతును నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు చేసిన మేలను నేనెట్లు మరతు ప్రభు నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును నే ఇళ్ళలో జీవింతును నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమా వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణ దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నా యేసు చేసిన మేళ్లను మరువ కుమార్ నా యేసు చేసిన మేళను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమస్తమా హల్లలుయ్యాంక్ యూ రవి బ్రదర్యా హలో అన్న హలో రవి బ్రదర్ హలో చెప్తున్నారు అదే అన్న సరేనా వాక్యము నాకు ఇచ్చినారు ఇంతకు ముందుకే వాక్యం చూసుకుందాం మళ్ళా అన్న వస్తారే మా మధ్యలో సరేనావు నా దాంట్లో వాయిస్ కట్ అయిపోయింది ఓకే సరే అన్నా ఓకే అన్న వాక్యం చూసుకుందాము కోరిందిలకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం పదమూడో వచ్చినాం చూద్దాం అన్న కోరిందిలకు మొదటి పత్రిక పదహారో అధ్యాయము పదమూడో వచ్చినాం చదువుతారానా ఎవరన్నా హలో దిలీప్ బ్రదర్ చదువుతారా రవన్ చెప్తారవన్ ఇప్పుడు పదహారో అధ్యాయం పదహారో అధ్యాయం పదమూడు వచ్చినాము చదువుతారా చదువుతా ఫస్ట్ కోరిన్ పదహారో అధ్యాయం పదమూడో వచ్చినాము ఓకే బ్రదర్ ఒక నిమిషం పదమూడవ వచ్చిన మెలుకుగా ఉండు ఉస్వాస నుండి మిలకడగా ఉండుడి పౌరుషము గలవారై ఉండుడి బలవంతులై ఉండు మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ప్రార్థన చేద్దామన్నా హలే స్తోత్రం ప్రభ పరశుధురా గొప్పదేవా కృప మీకు వందనాలు ఏసు ప్రభా ఏసు క్రీస్తు నామం బట్టి రజా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభావ వాక్యంలోనే నరు ప్రభా కాబట్టి మా సొంత తలంపులు మా సొంత ఆలోచనలు పూర్తిగా ప్రభా వాటిని మీరు కాల్చివేయండి ఏసుక్రీస్తునామంలో మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీ యొక్క పరిశుధ పరుశుద్ధ తలంపుల చేత వాక్యం లోతులకి మాకు నడిపించండి ప్రభా మీ యొక్క జ్ఞానం చేత వాక్యాన్ని ప్రభా నెమరు జ్ఞానాన్ని మాకు దయచేయమని ఏసు క్రీస్తునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెన్ అన్నా ఏమైనా డిస్టర్బెన్స్ వినిపిస్తుందన్నా ఓకే అన్న మా ఇంట్లో కూడా మీటింగ్ అవుతుంది సో అవి సౌండ్స్ వస్తున్నాయో అనే ఓకే అన్న మొదటి కొరిందులు కొరిందులకు రాసిన పత్రిక మొదటిది పదహారాద్యం పదమూడు వర్షం చూస్తున్నాం అన్న ఇక్కడ ఆ టైంలో పౌలు భక్తుడు కొరిందులకి పత్రికాలో వాళ్ళని హెచ్చరిస్తుండూ లేదా వాళ్ళకి ప్రేమ పూర్వకంగా చెప్తున్న మాటలు ఏంటి అంటే మెలకువగా ఉండుడి విశ్వాసంతో నిలు నిలుకడగా ఉండుడి పౌరుషము గల వారై ఉండుడి బలవంతులై ఉండుడి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అలిలోయ కానీ ఈ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ చాప్టర్ కూడా పునరుద్ధానంకి సంబంధించిన వాక్యాలే వాళ్ళని బోధించుతూ వాళ్ళకి హెచ్చరించుకుంటా గద్దించుకుంటా వస్తుంటాడు ఎవరు పౌరు భక్తుడు హలెయా కదండి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మెలుకువగా ఉండు అనే చెప్తున్నాడు ప్రేమతో చెప్తున్నాడు కదా మెలుకువగా ఉండాలా దేంట్లో ఫిజికల్ గాన ఆత్మీయంగా ఉండాలా మెలుకువగా ఉండు విశ్వాస మందు నిలుకడగా లేకపోతేనే కదా ఉండండి అని చెప్తాం ఆ విధంగా ప్రయాస ఈ విధంగా మీరు ప్రయాస అని చెప్తాం ఆ విధంగా అర్థం చేసుకోకపోతేనే ఈ విధంగా అర్థం చేసుకోండి అని చెప్తాం హలెలుయా కదా ఆ టైంలో పౌరు భక్తులు వాళ్ళకు బలపరుచిన మాట ఏంది అంటే మెలుకువగా ఉండండి అని చెప్తున్నాడు ఎట్లా ఉండాలా ఆత్మీయంగా మెలుకువగా ఉండాలా కదండి ఈ అంత్యదినాలలో మనము ఖచ్చితంగా మెలుకువగానే ఉండాలా హోలీ స్పిరిట్ లీడింగ్ తోని మెలుకువతోనే ఉండాలా లేకపోతే సాధ్యమైనంత వారికి వారిని సహితము మోసపుస్తారని చెప్తుంది వాక్యం హలోయ కాబట్టి మెల్కువగా ఉండాలి అనేది మనము తీర్మానం చేసుకొని ఉండాలా కదండి ప్రార్థనలో గడుపుతూనే మనం మెలుకువగా ఉండగలుగుతాం ఆ మోకరింపు జీవితం ఉంటేనే మనం మెలుకువగా ఉండగలుగుతాం ఎందుకు అంటే మన ఆత్మ ఎప్పుడు మెలుకతోనే ఉంటది కదా కదా ఇజ్రాయల్ ని కాపాడువాడు నిద్రపోడు మళ్ళీ అదే ఆత్మ మనలోపటి ఉంటే మనం కూడా కొనుక్కొద్దు నిద్రపోవద్దు అబద్ధంలో కునుక్కొద్దు పాపంలో కునుక్కొద్దు అసత్యంలో కునుక్కొద్దు అలెలు మెల్కువగా ఉండాలా ఎప్పుడు వరకి ప్రభు రాక్కడ వచ్చేంత వరకి మెలుకువగా ఉండు విశ్వాసం నిలకడగా ఉండు విశ్వాసంలో నిలకడగా ఉండాలా ఎంతో మందికి ఈ టైంలో ఈ వైరస్ వలన ఆ మృతులను చూసి ఆ శివాలను చూసి విశ్వాసంలో సన్నగిల్లిపోయినారు చాలా మంది డౌట్ వచ్చేసింది కొంతమందికి అయితే నా ప్రార్థనలు ఎక్కడికి పోతున్నాయి కని చెప్తున్నాడు ఇక్కడ పౌల భక్తుడు బలపరుస్తున్నాడు వాళ్ళని ఆ లో విశ్వాసం అందు నిలకడగా ఉండాలా విశ్వాసమే లేనప్పుడు నిలకడ అనేది ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం అంటే ఏంది విశ్వాసం అంటేనే ఏ ప్రభు కదా విశ్వాసాన్ని పుట్టించిందే యేసు ప్రభు మళ్ళా విశ్వాసంలో నిలకడగా ఉండమని చెప్తున్నాడు విశ్వాసం లేకపోతే నిలకడ ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఏసు ప్రభు లేకపోతే నీకు నిలకడ లేనట్టే ప్రభు రాకడ సమయం అదే లుయా మనకి జ్ఞాపకం చేస్తుండే ఏసు ప్రభు ఏంది అంటే పౌల్ భక్తుల ద్వారా మెలుకువగా ఉండండి కోరిందీళ్ళ సంఘం లేదు పౌల్ భక్తులు లేడు మళ్ళీ ఆత్మ ఎవరికి గద్దిస్తుంది ఎవరికి హెచ్చరిస్తుంది ఎవరికి ప్రేమ పూర్వకంగా ఈ అంత్య దినాలలో వెయిటింగ్ చేస్తున్న మన గురించి కదండి మెలుకువగా ఉండాల్సింది మనం ఖచ్చితంగా ఎప్పటి వరకు ప్రభు అక్కడ వచ్చేంత వరకు అప్పుడు దాని తర్వాత నువ్వు ఉండాల్సిన అవసరం లేదు కదా ప్రభు వచ్చిండు అంటే మనం ఆయనలో ఉంటాం కదా మహిమ స్వరూపం వేసుకొని ఉంటాం మన మార్పు చెందుతాం అప్పటి వరకు నువ్వు చేయాల్సిన పని ఏంది అనేది ఈ ప్రకటన గ్రంథం వరకు ఉంది ఆది నుంచి నువ్వు చేయాల్సిందే తప్పదు వేరే ఆప్షన్ లేదు ఆ ఇదే ఏమంటాడైనా ప్రసంగి భక్తుడు మానవ ఇది విధి అంటాడైనా నువ్వు ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే చేయాల్సిందే కానీ ప్రేమ ప్రభు ప్రేమపూర్వకంగా చెప్పిన మాట మనకి ఇది కాబట్టి ఏమంటుడు మెలుకువగా ఉండు విశ్వాసమందు అందు నిలుకడగా విశ్వాసము ఏసులో బయ్యాలా ఎట్లా నుంచి వచ్చేది కాదు కదా మన హృదయము ప్రభుకి తీర్మానించుకొని ఉన్నప్పుడే మనము విశ్వాసంలో నిలకడగా ఉండగలుగుతాం నిలకడగా ఉండాలి అంటేనే మనకి విశ్వాసం ఉండాల అంటే ఏసు ప్రభు ఉండాలా నిలకడగా లేకపోతే మనం ఖచ్చితంగా ట్రోటిల్ అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మెలుకువ అనేది ఆత్మీయలో ఉండాలా ఖచ్చితంగా మనము ఆత్మీయంగా మెలుకువలో ఉండాలా ఎందుకు అంటే వాక్యము అనేది అది సత్యం నువ్వు అర్థం చేసుకున్నంత మాత్రాన అది అసత్యం అయిపోతుందా కాదు కదా వాక్యం అనేది ఎప్పటికీ సత్యమే యుగ యుగంలో ప్రభు మారడు కానేగాడు ఆకాశం భూమి గతించినా కానీ ఏసు ప్రభు యొక్క మాటలు గతించనే గతించవు అంటే అవి సత్యము నాకు ఇట్లా అర్థమైంది బ్రదర్ అంటే నీకు అబద్ధంగా అర్థమైనంత మాత్రాన అది అబద్ధం అయిపోతుందా కాదు కాదు అలే లూయా కానీ నువ్వు అర్థం చేసుకున్న విధానం ని బట్టి చెప్తున్నాడు అక్కడ నువ్వు అర్థం చేసుకుంటున్న దాని బట్టి నీకు అర్థమవుతుంది వాక్యం అధ అబద్ధం అని కానీ యశురావు మాత్రం నిన్న నిరంతరం ఒకటే రీతి దేవుడు మనం అర్థం చేసుకుంటున్న విధానం ఎట్లా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలా అందుకే మెలకువగా ఉండాలా లేకపోతే కష్టం కదండి ఏర్పరచబడిన వారిని సైతం నువ్వు మోసపరుస్తారు అనేసి వాక్యం సెలవిస్తుంది నువ్వు మెలుకువగా ఉంటే నిన్ను మోసం చేయలేరు కదా విశ్వాసం నిలకడగా ఉండుడి నిలకడ అనేది మనం పెట్టుకోవాలా ఎక్కడ వాక్యంలో కదండి నిలకడ అంటే బ్యాలెన్సింగ్ ఒక వాక్యం ఒక వాక్యంతో బ్యాలెన్సింగ్ ఉంటే మనం నిలకడగా ఉన్నట్టే కాబట్టి నిద్ర పోకుండా ఆత్మీయంగా మెల్కొని ఉండాల ఇంకేమంటున్నాడు పౌరుషము గలవారై ఉండడి బలవంతులై ఉండడి పౌరుషం గలవారై ఉండడి బలవంతులై ఉండడి కదండి మనకి పౌరుషం అనేది ఉండాలా ఎందుకు ఉండాలా యేసు ప్రభు నామాన్ని మైమపరచడానికి మనకి పౌరుషం ఉండాలా అలే కదండి నాకైతే చాలా ఇదైతుంది ఎందుకంటే అన్నిలు పోయి సేవ చేసినారు యేసుప్రభ మేము మేము మాత్రం ఇంట్లో తినేము నేనైతే ఇంట్లో తినేమో అనుకుంటున్నా ప్రభావ నాకు కూడా ప్రభావం మీరు ముందుకు నడిపేయని ప్రభావ నాకు కూడా మీలో ఉన్న పౌరుషాన్ని దయచేయని ప్రభావ నేను ప్రార్థన తీసుకుంటున్నా పౌరుషం గల దేవుడు యేసు ప్రభు మనమైన పిల్లలం అయితే మనలోపటి కూడా పౌరుషం ఉండాలి కదా పౌరుషం లేదు అంటే చలనం లేని జిందగీ మెలుకువ లేని జిందగీ నిలకడలేని జిందీ రక్షణలో కాబట్టి నీలో పౌరుషం ఉంటే నీలో చలనం ఉంటది కాబట్టి చలనం కావాలి అంటే ఖచ్చితంగా మనము విశ్వాసం పెట్టుకోవాలా ఖచ్చితంగా మనం నిలకడగా ఉండాలా బలవంతులమై ఉండుడి పౌరుషం ఉంటేనే నీకు బలం వస్తుంది ఎక్కడ బలం వస్తుంది ఎవరిని చూసుకొని మన పౌరుషము ఏ స్ప్రోభం ఏసు ప్రభుని చూసి గర్వం అనేది కాదు కానీ కదండి విజృంభించి సేవ చేయాలనే పౌరుషం దీనికి పౌరుషం ఏసుక్రీస్త నామాన్ని మైమపరచడానికి పౌరుషం నువ్వు మెలుకువగా నీ లోపట విశ్వాసం వస్తుంది నీకు విశ్వాసం వస్తేనే నీ లోపల పౌరుషం నీ లోపట పౌరుషం ఉంటేనే నువ్వు బలవం లాగా లేకపోతే ఇవన్నీ మైనస్ లో పడిపోతాయి వాక్యం చెప్తుంది మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ఫైనల్ ఇదే నీకు ఈ విశ్వాసము నువ్వు ఉన్న ఈ మెలుకువ నువ్వు పొందిన ఈ బలము ఈ పౌరుషం కూడా నువ్వు ప్రేమతోనే చేయాలా అలా ప్రేమతోనే మనం నడిపింపబడాలా లేకపోతే కానిపని కదా ఖచ్చితంగా మనము వెనుక గురించి ఆలోచన నిరీక్షణ కలిగి ఉండాలా మెలకువగా ఉండాలా ఖచ్చితంగా విశ్వాసం విశ్వాసం నిలకడ కలిగి ఉండాలా విశ్వాసమే లేకపోతే మనకు నిలకడ అనేదే లేదు విశ్వాసాన్ని పుట్టించిందే యేసు ప్రభు విశ్వాసం అంటేనే యేసు ప్రభు కాబట్టి ఆయనని మనం ధరించుకుంటే మనలో పౌరుషం వస్తుంది మనలో ప్రేమ అనేది వస్తుంది ఏ ఒక్కటి మిస్ అయినా కానీ అన్నిట్లో మైనస్ అనేది పడిపోతాం ఈ అంత్య మనకి ఈ పౌరుషం ఈ బలం కలిలుయా ఈ కార్యాలన్నిటి కూడా ప్రేమతోని మనం ముందుకు నడిపించాలా కదండి ఎంత కూడా ఇవాళ నేను పాపం చేసేసినలే నిలకడ లేని స్థితి నేనంట నువ్వు పాపం చేసేసినా ఇంకా నేను ఏశ్వరావుకి మొహం చూపియలేను కాబట్టి నేను ముందుకు పోను కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది ఇంకా టైం టైం పదేళ్ళు అయిపోయింది ఇంకా టైమే రాలే కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది ఏంది అంటే నువ్వు నిలకడత్వంలో ఉన్నవు అంటే నువ్వు ఆ పాపం చేసినావు అనుకో అప్పుడే దాన్ని విడిచిపెట్టేషై ఇవాళ నుంచి నేను ఆ పాపం నేను చేయను ప్రవ్వా పరిశుద్ధంగా జీవిస్తా నీలో మెలుకువగా నేను నిలకడగా ఉండి నీ పౌరుషాన్ని నీ బలాన్ని తెచ్చుకుంటా ప్రభావా అని తీర్మానం చేసుకొని ముందుకు లేవాలంతే ఇక నా పని అయిపోయింది ఇప్పటితో నేను అయిపోయినా నీ పాపం చేసిన కాబట్టి ప్రభువు నా మొహం చూడడు అని ఎనక స్టెప్ వేయడం గ్రేటా లేకపోతే ప్రభావ ఈ పాపాన్ని నేను చేసిన ప్రభావ నన్ను క్షమించండి వీటి నుంచి విడుదల నాకు దయచేయండి అంది ముందుకు నడవడం గ్రేటా కానీ నేను చెప్తా ప్రభువులో ముందు చేస్తున్న ఏ పని కూడా అది వ్యర్థంగా పోదు అలెలుయా కదండి ఏసుక్రీస్తు ప్రభువులో వెనుక పడడానికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో ఇరుకులు ఉంటాయి ఎన్నో సమర్థింపులు ఉంటాయి కానీ ప్రభువులో ముందు పడ్డానికి ఒకటే మాట ప్రవా నువ్వు నేను నడుస్తున్నా మీరు నడిపించండి ప్రభావా విశ్వాసంలో నేను బలపడాల ప్రవా నన్ను నడిపించండి ప్రవా నిలకడగా నేను నిలబడాలా ప్రభా నన్ను నడిపించండి ప్రవా ఒకటే మాట నువ్వు సేవ చేయొద్దనుకుంటావా కదండి వాక్యాలలో ఎన్నోసార్లు మన జ్ఞాపకం చేస్తున్నారు ఏంది అంటే వెనుకబడ్డానికి మాకు మందులు కావాలా మాకు పిల్లలు కావాలా మాకు ఆస్తులు కావాలా మాకు అంతస్తులు కావాలా ఇవన్నీ నిన్ను వెనక పడేస్తున్నాయి ఎవరి లోపట ఏసు ప్రభు లోపట కానీ ముందు పడేసేది ఏంది ఏసు ఇవన్నిటిని మీరు తీర్చేస్తారు ప్రభా కానీ ఇప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసిన వాటన్ని నాకు తిరిగి వస్తాయి ప్రభా హలుయా ఇది విశ్వాసం ఇది ప్రేమ ఇది పౌరుషం ఇది రోషం కాబట్టి ఈ రోషంతో మనం ముందుకు నడవాలా ఎందుకు అంటే ఏసు ప్రభు కుమారుల మనం కాబట్టి వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలా విడుదల బంధకాలలో ఉన్న వాళ్ళని విడి విడిపించాలా హండ్రెడ్ కదండి మన మన ఎవరైనా బంధించి పెట్టినారనుకో మనకి ఎంత రోషం వస్తుంది అరే మనోళ్ళని కట్టేసి పెట్టిరంటారా మనకు కూడా సైతాన్ ఉన్న వాళ్ళందరి మీద మనం రోషం కలిగి వాళ్ళని ముందుకెళ్ళి వాళ్ళని ప్రేమతో తీసుకొని రావాల్సిందే ఆ బంధకాల నుంచి వాళ్ళని విడుదల కల్పించాల్సిందే కదండి ఏసు ప్రభులో ఎనకబడాల్సినది ఏది ఉన్నా కూడా దాన్ని మనం తీసేసుకోవాలా ఈ పని చేస్తే నేను ఏసు ప్రభులో ఎనకబడుతున్నానా అవును అవును నేను ఇట్లనే అనుకుంటూ ఉన్నాను ఈ తప్పు కాకుండా ఇంకో తప్పు ఈ తప్పు కాకుండా ఇంకో తప్పు ఇట్లా తప్పుల మీద తప్పులు చేసి ప్రభుకి నా మొహం చూపించకుండా నేను వెనకబడిపోతున్నా అంటే ఎన్ని రోజులు ఉంటావా అట్లా నెలుంటావా సంవత్సరం ఉంటవా పది సంవత్సరాలు ఉంటావా ఉండలేం కదా ఏదో దినం ప్రభువు అక్కడ సమీపించాల్సిందే పోతే నరకం లేదా పరలోకం రెండే ఆప్షన్స్ ఇంకోటి లేనే లేదు ముచ్చట హలే లూయా కాబట్టి మనం తీర్మానం చేసుకోవాల్సిన ఈ టైము మన బాడీలో మన స్పిరిట్ ఉన్నప్పుడే మనకు ఆ ఛాన్స్ ఆఫ్టర్ దట్ మన బాడీలో నుంచి మన స్పిరిట్ వెళ్ళిపోయింది అనుకో ఆ ఛాన్స్ నీకు ప్రభు ఇంకో నలభై దినాలు నువ్వు నా బాడీలోకి నా ఆత్మను పంపించు నేను పరిశుభంగా తయారై ఉంటాను కోసం అంటే అయిపోయింది బిడ్డ నీకు ఛాన్స్ అంటాడు కానీ ఛాన్స్ ఉన్నప్పుడు నేను చెప్తాను ఏంటి అంటే నా ఫ్రెండ్స్ కైనా కానీ వాళ్ళకి చెప్పే విధానం అయినా కానీ ప్రేమపూర్వకంగా ఎవరి మీద కూడా మనకు కోపం లేదు ద్వేషం అసలే లేదు ఎందుకు అంటే స్వయంగా ఏస్రో పశువుల పాకలు పుట్టి ఆయన ప్రాణాన్ని సైతం మన గురించి కార్చేసినాడు ఆయన ప్రేమ మన లోపట్ మనం కూడా అదే ప్రేమ చూపిస్తాం అందరం మన సోదరులే అందరూ మన సహోదరులే కానీ వాళ్ళు పడుతున్న వెనుక విధానం బట్టి మనం వాళ్ళని హెచ్చరిస్తాం వాళ్ళని గద్దిస్తాం అంతేగాని మనలో ఏదో కోపము మనలో ఏదో ద్వేషము మనలో ఏదో ఆవేశం అనేది కాదు మనం ఏదో గ్రేట్ అయిపోవాలని అసలే కాదు ఎందుకు అంటే ఏసు ప్రభులో ఎనక పడుతున్నా వాళ్ళని చూస్తే మనకి గద్దించాలా హెచ్చరించాలా ముందుకు నడిపేయాలా ఎందుకయ్యా పనిచేస్తున్నో నీకు ఆస్తి ఎంకా రెట్టింపు అవుతుందా లేకపోతే నీకు రెండెకరాల పొలం రాసిస్తున్నాను అట్లా చేయడానికి కాదు కాదు ఏసుక్రీస్తు నామాన్ని మైమపరచడానికి తీసుకున్న ఈ జిందగీ తీర్మానం అది నేను తీసుకున్నా అంతే ముందుకు నడవాలా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ప్రభు నామాన్ని మైమపరచడానికి తీసుకున్న ఈ యొక్క నిబంధన లేకపోతే ఈ యొక్క తీర్మానము ఎనక వేయడానికి వీలేదు సాధ్యమైతే ప్రాణాలు కూడా అర్పించేసి కదండి ఆయనలో బతకడం హ్యాపీ ఇక్కడ చనిపోయినా పర్లే కానీ ఏసు ప్రభులో బ్రతకడం హ్యాపీ ఏజికి మించిన సం మాటలు కానీ ప్రభు నడిపిస్తుంది అది అంతే ఆత్మీయంగా ముందుకు నడిపిస్తున్నా ఆ ప్రభుకే తెలియాలా నడిపింపబడాలన్న ఆశ మనకు ఉండాలా ఏమంటుండి ఇక్కడ మెలకువగా ఉండాలా నీకు అనే ఆశ ఉండాలా మెలుకువగా ఉండాలనే ఆశ ఆశ కలిగిన ప్రాణాన్ని యశ్ తృప్తి పరిచే గొప్ప దేవుడు మళ్ళీ ఏ విషయం మీద నీకు ఆశ కలిగి ఉంది ప్రాణం మీద ఆశ కలిగి ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగి ఉందా డిసైడ్ నీ అది డిపెండ్ అయ్యి ఉంది నువ్వు దేనిపైన ఆశ కలిగి ఉంటే నీకు అది ఇస్తాడు యేసుప్రభు కదండి కానీ నాకు మట్టుకు యేసు ప్రభు మీదే ఆశ కలిగి ఉంది ఎందుకు ఆయన చూపించిన ప్రేమ ఆ కలవరిశిల్వలో ఆయన నడిపించిన విధానం ఎక్కడ కూడా శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో కూడా ప్రభు ఆదరించి ఆయన హద్దుకుండు కాదండి హలే లూయ ఏ బ్యాక్బోన్ సపోర్ట్ లేకున్నా కానీ ఏసుక్రీస్తు అనే బ్యాక్బోన్ సపోర్ట్ నా లైఫ్ లో చాలా ఉండే కాబట్టి నేను తీర్మానం చేసుకునే అంటే మనతో పాటు నలుగురిని యేసు ప్రభు చింతకి నడిపించాలా వాళ్ళు ఒక స్టెప్ బ్యాక్ వేసేసి కానీ నా లైఫ్ ఇంతే అని అనుకుంటున్నారు కానీ వాటిని మర్చిపోవాలి అంతేవాళ్ళు మర్చిపోయి ఏసుక్రీస్తు నామాన్ని మైమపరచడానికి ముందుకు నడవాలా నా ప్రార్థనలో పర్సనల్ ప్రార్థనలో ఎప్పుడు ఒక ప్రార్థన సేసు ప్రభావ నేనుండి నాకు వేరు చేసేది ఏదైనా ఉన్న ప్రభావ అది దూరం అయిపోవాలా బండ్లే కానీ కార్లే కానీ ఆస్తులే కానీ అంతస్తులే కానీ ఈ లోక సంబంధమైన వాటి ఏ ఉన్నా కానీ ప్రవ్వ మీ నుండి నన్ను దూరం చేసిన అంటే అవి వేస్తూ క్రీస్తు నా లోపటి దూరం చేసేసే ప్రవ్వా నేను తీర్మానం చేసుకున్న ప్రవ్వ బ్రతుకుట క్రీస్తే చావైన మేలు ఇదే తీర్మానం కానీ వాటన్నిటి గురించి నేను మిమ్మల్ని అయితే విడిచిపెట్టలేను ప్రవ్వ అవుతుంటే కానీ విడిచిపెట్టేసేసి లైఫ్ మళ్ళా వాటిని తిరిగి చేయకుండా మీలో ఆత్మికంగా బలపడడానికి ముందుకు నడిపించండి అనే ఇదే నా ప్రార్థన ఉంటది మన సోదరులను కూడా మన సోదరినులను కూడా మనము గద్దింపు హెచ్చరింపు అనేది మనం ఇస్తున్నాము అంటే ఆ తొట్టిలో కూడా ఆయనలో ప్రాపర్గా వెళ్ళడానికి కదండి క్రమం నేర్పియడానికి తప్పించి మనకేం లేదు వాళ్ళు నడిస్తే మనకు ఏముంది కదా వాళ్ళు ప్రాపర్గా ఇస్రోలో నడిస్తే నా రెండు ఎకరాల ఆస్తి పెరుగుతుందా నాకు ఇంటి ముందు ఒక కార్ నిలబడతాడా నా సొంత లాభం గురించి కానీ కాదు సొంత ప్రార్థన స్వా స్వార్థపూరితమైన ప్రార్థన స్వార్థపూరితమైన సేవ ఎప్పుడు కూడా ఫలించదు అస్సలు ఫలించదు ఏసు ప్రభు యొక్క తీర్మానం చేసుకొని కదండి ఆయన గురించి ఆయన నామాన్ని మయమకరంగా మనం ముందుకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయాసం హండ్రెడ్ అది నెరవేర్చబడుతుంది ఎన్నో సాక్ష్యాలు లైఫ్ లో కదా ఏమంటున్నావు మెలుకువగా ఉండుడి విశ్వాసం ముందు నిలుకుడగా పౌరసము గలవారై ఉండుడి బలవంతులై ఉండుడి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అప్పుడు మీకు ఏమి ఆటంకాలు కలగవు ఏ ఒక్కటి చేసినా కూడా మనం ఏసరాబు యొక్క ప్రేమతోనే చేయాలా ఎందుకు ఆయన నామాన్ని మయమపర్చాలా నేను అనుకుంటా ఇప్పుడు కూడా ఇస్ ప్రభా నేను ఎక్కడ పోయినా కూడా ప్రభా మీ నామం నీ మహమపరిచే బిడ్డగానే నేను ఉండాలా నేను కూర్చున్న విధంలో నేను నించున్న విధంలో నేను వేసుకున్న కాస్ట్యూమ్సే కానీ నేను వేసుకున్న డ్రెస్సే కానీ ప్రభా మీ నామంకి మహిమకరంగా ఉండాలి అని అనుకున్న వాటన్నిట్లో ప్రభావ నేను మైమకరంగానే మీకు మహిమకరంగానే ఉండాలా ప్రభా అనేసి నేను అనుకుంటా హలెలోయ కానీ ఎందుకు అంటే నేను మెలుకువగా ఉండాలా ప్రతి క్షణం ప్రతి సెకండ్ ఎప్పటివరకు ప్రభువు రాకడొచ్చేంత వరకు నేను మెలుకువగానే ఉండాలా నిలకడగానే ఉండాలా విశ్వాసంలో నిలకడగానే ఉండాలా ఆయన రాకడ అతి సమీపంలో ఉంది కాబట్టి పౌరుషం కలిగి ఉండాలా ఖచ్చితంగా మనం ముందుకు నడవాలా బలవంతుల్లాగా ఉండాలా ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ ప్రార్థనలోనే వస్తాయి వాక్యంలో నుంచి వస్తాయి ప్రార్థన వాక్యము మోకరింపు జీవితంలోనే వీటన్నిటి నుంచి మనము వీటన్నిటిని పొందుకోగలుగుతాం లేకపోతే సునాయాసంగా అంత ఈజీగా రానిరావు ఏ భక్తుడు కూడా పన్నెండు మంది శిశువులలో పాపం చేసి చనిపోలే వాళ్ళు పరిశుద్ధత చేసి చనిపోయినారు కాబట్టి మనం కూడా పరిశుద్ధతలో ముందుకు వెళ్లాల్సిందే మెలుకువగా ఉండాల్సిందే విశ్వాసంలో నిలకడగా ఉండాలా విశ్వాసంలో నిలకడ ఉంటే మనకి పౌరుషం వస్తుంది పౌరుషం మనని బలంని చేకూరుస్తుంది ఆ బలం చేత మనం ఏం చేయాలా చేసే ప్రతి ఒక్క కార్యాన్ని ప్రేమతోనే చేయాలా ఎందుకు ప్రేమతో చేయాలి అంటే ఏసుక్రీస్తు నామాన్ని మైమకరంగా మనం చేసేది ప్రేమకంగా ప్రేమ పూర్వకంగా ఉండాలా కాబట్టి నువ్వు ప్రేమ చూపిస్తున్నావు అది మన గొప్పతనం అనేదే కానే కాదు కదా ఎందుకు నువ్వు ప్రేమ చూపిస్తున్నావు ఇతరుల మీద అంటే మనము ఏసుక్రీస్తు నామాన్ని మైమపరచడానికి ఇతరుల మీద ప్రేమ చూపిస్తున్నాం జాలి ఎందుకు చే ఇంకా దానం ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ కూడా ప్రభు నామాన్ని మైమపరచడానికే మనము చేస్తున్నాం కానీ మన గొప్పతనం ఏమాత్రం కూడా కాదు కదా గట్టిపువ్వు లాంటి మనం ఏ క్షణంలో రాలిపోతామో తెలియదు కానీ విశ్వాసంలో మనం నిలకడగా ఉండి ముందుకు పోవాల పౌరుషం అనేది తెచ్చుకోవాల ఫిలిపీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడవ వచనము ఫిలిపీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వచనము సోదరులార నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. పడుచు కదా ఏమంటుంది ఇక్కడ అదే భక్తుడు ఫిలిపిలకు రాస్తుండే ఏంది అంటే సోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకునను నేను ఇది వరకే ఈ లోక సంబంధమైన వాటి గురించి పట్టుకొని ఉన్నానని తలంచుకునను అయితే నేను ఒకటి చేస్తున్నా ఏంది అంటే వెనుక నా వెనుక ఏమవుతున్నాయో మూడో అధ్యాయం మూడో అధ్యాయం పదమూడో వచ్చింది మన మూడో మూడో అధ్యయము పదమూడో వచ్చింది సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేస్తున్న అయింది అంటే వెనుక ఉన్న మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు కదా మన వెనుక ఏమేమైతే అవుతున్నాయో వాటన్నిటిని మర్చిపోవాలా అని వాక్యం సెలవిస్తుంది ఏవైనా కూడా మన పాస్ లోనే కదా వాటిని పట్టించుకోవద్దు అని ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే నీ గురి ఏ స్ప్రభే వాటి గురించి వేగిరపడాలా వేగిరపడడం అంటే ఎగ్జైట్మెంట్ నేను ఆత్మని పొందుకోవాలా ఎగ్జైట్మెంట్ వరాలను పొందుకోవాలా ఎగ్జైట్మెంట్ ప్రవచనాలను వరాన్ని పొందుకోవాలా ఎగ్జైట్మెంట్ వీటన్నిటి మీద మనకి అతురత ఉండాలా సరే ఎన్ని గంటలు ప్రయాసపడితే ఏ తెల్లవారుజామున పెందలకాడలేసి వీటన్నిటి గురించి మనము ప్రయాసపడితే అవి వస్తే ఆ పంచాయతీ అనేది ఓడుస్తుంది కదా మనము ఆత్మను పొందనంత వరకు ఆ పంచాయతీ అనేది ఒడవని ఒడవని పంచాయతీ అది వరాలు పొందను పొందనంత ఆ పంచాయతీ కూడా ఒడవదే నువ్వు పొందుకున్నాకనే ఆ పంచాయతీలన్నీ ఓడుస్తాయి కదా కాబట్టి ఇక్కడ వేగిరపడుచుడు దేని గురించి అంటే ముందున్న వాటి గురించి అంట ముందు ఎవరున్నారు వేసి ప్రభు ఉన్నాడు వెనుక ఏదైతే అయిపోయిందో వాటిని నేను పట్టించుకోవట్లే అంతే యు కెన్ యూ హ్యావ్ టు స్టాండప్ అంతే ఒక స్టాండప్ లెవెల్లోకి తీసుకోవాలా అయిపోయింది ఇంకా లైఫ్ ఇంకా నేను ఇక్కడనే చేసేసినా కాబట్టి ఇంకా దేవుడు నన్ను పట్టించుకోడు అనేది సైతాన్గా తలంపది ఎందుకు అంటే ఈ పాపం చేసినా క్షమించి విడిచిపెట్టేసే ప్రభా ఇంకెప్పుడు కూడా నేను ఇట్లాంటివి చేయను ప్రభావా అని చెప్పి నువ్వు మళ్ళీ తిరిగి స్టాండప్ తీసుకున్నావు అనుకో ఖచ్చితంగా స్వీకరిస్తాడు కదా ప్రభు కని ఆ తలంపు ఏసు ప్రభులో ఎనకబడడానికి తెప్పిస్తుంది ఏ తలంపు ఇక అయిపోయింది నా పని ఇంకా నేను చెయ్యను అనేది కానీ ఈ తలంపు ఏసు ప్రభులో ముందుకు నడపడానికి చేస్తుంది కాబట్టి ఆ మెలకువ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నిలకడ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోషము అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వేగిర ముందుకు పోవాలా దేని గురించి ముందున్న మన యేసు ప్రభు గురించి ఇంకేమంటుండు అయితే ఒకటి చేయుచున్నాను వెనక ఉన్న మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు వేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలనని గురి పరిగెత్తుచున్నాను కదండి క్రీస్తు వేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు పిలుపునకు కలుగు బహుమానమునకు పొందవాలని గురి గురి మన గురి ఏసుప్రవ్వే ఆ గురికే మనం పరిగెత్తుచుండాల ముందుకి ఎందుకు ఇచ్చేటోడు బహుమానం వేసి ప్రభు పరిగెత్తేది మనం పరిగెత్తకుండా అలసిపోతే బహుమానం వస్తుందా రాదు అయిపోయింది ఇక ముచ్చట అక్కడికే క్లోజ్ చాప్టర్ ఏంది ప్రవ్వ ఇక నేను అయిపోయింది నా పని ప్రభు నన్ను స్వీకరించడు ఇక నేను పాపపు జీవితంలో కూరిపోయినా కాబట్టి నేను ఎంత ముందడిగేసినా ఆయన నన్ను చూడడు సైతన్ గడు అంధకారంలోకి తీసుకుపోతున్నట్టే మనని కమౌట్ బయటికి రా ఈ క్షణం నుంచి నేను చేయండి ప్రభావా ఇప్పటి నుంచి తీర్మానం చేసుకున్నా నేను ముందుకు వెళ్తా ఒకవేళ ఉన్నంత కాలం కూడా ఏమైంది బ్రదర్ ఇంకా వస్తలేవు చర్చికి అంటే నాతో నైతలే బ్రదర్ ఎన్ని రోజులు అంటావు ఈ మాట రోజులు అంటవా నెల అంటవా వారాలు అంటావా సంవత్సరాలు అంటావా చెప్పనికే మంచిగానే ఉంది కానీ ఒక దినం అనేది వస్తుంది ఎన్ని రోజుల నుంచి ఇంకా అదే పంచాయతీలు ఉంటావు కమౌట్ బయటికి రా వచ్చేసి బయటికి మెలకువగా ఉండు పౌరుషంతో దేవు దేవుని కొరకై ప్రేమతో ప్రతి ఒక్కరి ముందు నడువు ఆయన నామం మహిమార్థమై లేదు లేదని అతను అవుతలేదు ఎన్ని రోజులు ఉంటావు ఐదేళ్ళు ఉంటావా పదేళ్ళు ఉంటావా పదిహేను ఏళ్ళు ఉంటావా ఏదైనా ఒక రోజు రావాల్సిందే కదా కానీ ప్రభువు ఈ దినం మన జ్ఞాపకం చేస్తున్నాయని రాకడ సమయంలో మెలకువగా ఉండి ఎనుకున్న వాటిని మర్చేసుకోవాలంతే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే యు హ్యావ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నువ్వు వాటిని మర్చిపోవాలా ముందున్న ఏసు క్రీస్తు కొరకై నువ్వు వేగిరపడి ముందుకు పోవాలా వేగీరత అంటే ఎగ్జైట్మెంట్ అతురత ఆ ఎగ్జైట్మెంట్ తో ను గురి యొక్కకి పరిగెత్తాలా నువ్వు పరిగెత్తకుండా అలసిపోయినావు అనుకో బహుమానం పొందలేవు కాబట్టి అసలు స్టాండప్ తీసుకుందామనే ఆలోచననే లేకపోతే ఇంకా పరిగెత్తడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా కాబట్టి విశ్వాసంలో మనం ఆత్మలో ప్రేమతో ముందుకు నడవాల్సిందే ఆయన అక్కడ అతి త్వరలో కాబట్టి మనకి విజయము ప్రార్థనలోనే వస్తుంది ప్రార్థన జీవితం కలిగి ఉందము ఈ రాకడ సమయంలో విశ్వాసం అసలే సన్నగిలడానికి వీల్లేదు ప్రార్థనలు కూడా సన్నగిలడానికి వీలేదు ప్రేమతో ప్రభు ఖచ్చితంగా మనకి విజయాన్ని ఇచ్చిండు ఆయన కృపచేత మనం రోషంతోనే ఆయన సేవ జరిగించాలా మనం పరిగెత్తుతున్న ఈ పరుగు ఇతరులు కూడా పరిగెత్తించాలా కదా కాబట్టి హెచ్చరించాలా మన బాధ్యత అది గద్దించాలా అది కూడా మన బాధ్యతనే ఏసు కుమారులం కుమార్తెలను మనము ఆయన కొరకై మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటేనే ఏసు ప్రభు నమ్మినట్టు లేకపోతే ఇంత దీని ఇంత ప్రాధం చేసుకొని చలో నీకు ఆత్రం నాకు ఆత్రం స్తోత్రం అంటే ఆ పంచాయతీ కొన్ని రోజుల మట్టికే యేసుప్రభుని నమ్మడము అంటే మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవడమే అని అర్థం ఏసుకృష్ణ బ్యాబ్సం పొందినంత మాత్రాన మనం నమ్మినాం అనుకోవద్దు కదా పశుధాత్మ ఒకసారి పొందుకొని విడిచిపెట్టేసి మళ్ళా తిరిగి చూడకుండా నేను అన్ని చేసేసినాను అసలే అనుకోవద్దు తుది శ్వాస వరకు మనము ఆయనని నమ్ముతూనే ఉండాలా ఎప్పటి వరకు యశ్వభు అక్కడ వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలా యేశ్వభుని నమ్మాలా ఆయన నమ్మడము అంటే మన జీవితాన్ని సమర్పించుకోవడమే ప్రాబ్లం రావగానే ప్రార్థన అవసరం అయిపోగానే ప్రార్థన చేసేసుకునే గుంపులో మనం అసలే ఉండద్దు అవి కొంతసేపు కనబడి అంతలోనే మాయమేటోళ్ళు కానీ మన జీవితం ప్రభువులు తీర్మానం చేసుకున్నామంటే ఇక్కడ మాయమైనా అక్కడ ఉంటాం పర్లో ఒక రాజ్యంలో హలలుయా కాబట్టి మనం ఆ తీర్మానం చేసుకొని ముందుకు పోదాం ప్రభు ఈ చిన్న వాక్యాన్ని దీవించి వెంటనే మీ అందరినీ ఆశీర్వదించను గాకే ఒక్కొక్కరిగా ప్రార్థన చేద్దాం మహాపరిషుదుడ మహోన్నతుడ కనికరము గల తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి ఏసయ్య నీకు స్థుతులు స్తోత్రముల తండ్రి ఈ గడిచిన కాలమంతా కాచీ కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్న ప్రభా తండ్రి దివారాత్రములు కంటిపాప వల్ల కాచీ కాపాడి యొక్క దినంపు నూతనమైన కృప ఇచ్చి మమ్మల్ని సజీవులెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు ఏసయ్యా నీకే యుగ యుగములు కలుగునుగాక హల్లెలుయ్య నా తండ్రి ప్రభావ ఇదిగో ప్రభా నాయన తండ్రి ఈ మధ్యాహ్న కళ సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాల ప్రభా తండ్రి ఇదిగో ప్రభా నా తండ్రి నాయన పాఠాల ద్వారా మీరు మహిమ నొందారు ప్రభా తండ్రి నాయన వాక్యం ద్వారా మీ దాసుడు ద్వారా మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి నాయన యొక్క వాక్యం మేము హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభా ఆ వాక్యం ఫలించాలా ప్రభా తండ్రి అనేక ఫలాలు ఇవ్వాలా ప్రభా అవును ప్రభా తండ్రి నాయన మీరు మెలుకుగా ఉండ అన్నారు ప్రభా తండ్రి ఎందుకంటే ప్రభా మీరు అక్కడ సమీపంగా ఉంది కాబట్టి తండ్రి మేము మెలుకుగా ఉండాలా ప్రభా తండ్రి నాయన అలాగే ప్రభా విశ్వాసంలో సన్నగెళ్ళడానికి వీల్లేదు ప్రభా విశ్వాసంలో మేము బలపడాలంటే ప్రభా దినదినం నీ వాక్యం ద్వారానే మేము బలపడగలుగుతాం ప్రభా అప్పుడే మాలో విశ్వాసం వస్తుంది ప్రభా కాబట్టి మేము ప్రతి దినం నీ వాక్యంలో మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు ప్రతి దినం ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ప్రభా ఓదార్చి ధైర్యం ఇచ్చి బలపరుస్తున్నందుకు మీకెంతో వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి అవును ప్రభాతం మా పా తర్వాత జీవితం అంతా పాపంతోనే కూడి ఉన్నది ప్రభాతండ్రి మేము పాపంలోనే ఉన్నాం తండ్రి కానీ ప్రభా నాయనా మీరు మమ్మల్ని పిలిచిన ప్రభాతం ఆ పాప బంధకాల నుంచి మమ్మల్ని విడిపించినారు కాబట్టి తండ్రి మా గురి ఇప్పటి నుంచే నీ తట్టే తిరగాల ప్రభాతండ్రి నీ యొక్క ఆత్మను మేము పొందుకోవాలా ప్రభా నీ స్వార్థని ఆయన మేము సర్వలోకలికి సర్వ సృష్టికి ప్రతి ఒక్కరికి మేము ప్రకటించాలా ప్రభా నీకే మహిమ ఘనతా ప్రభావంలో కలుగునుగాక హెలుయ నా తండ్రి ఎంతో మంది ప్రభానైనా తండ్రి ఈ లోకంలో ప్రభా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయిపోయినారు ప్రభా తండ్రి ఐసీయూలో ఎమర్జెన్సీలో ఉన్నారు ప్రభా వెంటిలేటర్ మీద ఉన్నారు మెడిసిన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా తండ్రి నా ప్రభావం అయిన ఎంతో మంది గొప్ప జన సమూహం ఎంతో మంది ప్రభానైనా ప్రియులు ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా కుటుంబాలు కుటుంబాలు వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి నాయన మీరు పొందిన గాయముల ద్వారా ఆ కలవరచీలో మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థత ప్రకటించండి ప్రభా ఈ యొక్క చికటి తెగులకు ప్రభా నాయన మీరు ఎవరికి అధికారం ఇవ్వలేదు కాబట్టి తండ్రి ప్రభు ఏసయ్యా మీరే దానిని గద్దించునుగాక హలెలుయా తండ్రి ప్రభా ఎవరైతే ప్రభా నాయన యొక్క యొక్క కోవిడ్ వల్ల ఆయన తండ్రి సర్వం కోల్పోయినారో భర్తని భార్యని పిల్లల్ని తల్లిదండ్రుల్ని బంధువుల్ని మిత్రుల్ని ఎవరైతే ఏం కోల్పోయినారో ప్రభా వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉన్నారు బాధల్లో ఉన్నారు ప్రభా తండ్రి ఎంతో శ్రమంలో ఉన్నారు ప్రభా నైనా మీరే వాళ్ళని ఓదార్చండి ఆదరించండి ప్రభా మీ యొక్క కృప ప్రభా వాళ్ళు బ్రతుకు దినములు అన్నిటి ఎదుట మీరే సదాకాలం వాళ్ళకు తోడుండండి ప్రభా నా ప్రభా తండ్రి కేబీపీఎం గ్రూప్లో ఎంతమంది ఉన్నారో ప్రభా నాయన బ్రదర్ సిస్టర్ వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ రక్త సంబంధికులు వాళ్ళు పనిచేసే చోట ప్రతి ఒక్కరిని మీరు ప్రొటెక్షన్ దేయండి ప్రభా ఈ యొక్క చీకటి తీగుల నుంచి మీరే మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభా నీ రాకడ సమీపం కాబట్టి తండ్రి మమ్మల్ని మీ యొక్క సేవకులుగా ప్రభా తండ్రి నీ సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తండి మాలో ఉన్న ప్రతి బలహీన బంధాల నుంచి ప్రభా అపవాది తంత్రం మీరే మమ్మల్ని కాచి కాపాడి వాటి నుంచి విడిపించండి ప్రభా మీకే మహిమ ఘనత గలుగును గాక తండ్రి ఇదిగో ప్రభా తండ్రి ఎవరైతే ఈ వాక్యం వినబోతున్నారో వాళ్ళని కూడా ప్రభా నాయన మీరు విశ్వాసంలో బలపరచండి ప్రభాతండ్రి ప్రభా మీరే వాళ్ళకి తోడుండండి ప్రభాతండి నాయన ప్రభా అలాగే ప్రభాతండ్రి అన్న గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభాతండ్రి అన్నని మీరు ఇంకా ఎంతో నాయన మీ యొక్క మరమాలు మాకు బయలుపరచండి ప్రభాతండ్రి నాయన ఇంకా మేము ముందు ముందు దినాల్లో మేము ఏ రీతిగా నడవాలా ఏ రీతిగా వెళ్ళాలా ప్రభాతండ్రి మీరే మాయన తండ్రి మాట్లాడండి మా జీవితంలో మేము ఇంకా సరి చేసుకొని ప్రభా సంపూర్ణంగా ప్రభా నీకు సరెండర్ అయిపోవాలా ప్రభా అన్న కుటుంబం చుట్టూ అన్న పిల్లల చుట్టూ బంధువుల చుట్టూ నేను సిస్టర్ చుట్టూ వాళ్ళ యొక్క జాబ్ లో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్ అందరి చుట్టూ ప్రభా నైనా మీరే కంచే కాపుదార భద్ర చేసి ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడండి ప్రభా తండ్రి అవును ప్రభా వినట వలన విశ్వాసం వస్తుంది కాబట్టి తండ్రి దినదినము ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు ప్రభా నీకెంతో వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా ఎంతో మందికి ఆ ధన్యత ఇవ్వలేదు ప్రభా కానీ మీరు మాకిచ్చినారు ప్రభా ధన్యత కాబట్టి ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీరు మా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు అర్పించుకుంటూ నదరేడే స్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మేన్ ఇక మధ్య కాలశ్రమలో మీ వాక్యాన్ని మాకు ధ్యానిష్టిన సమయాన్ని బట్టి నీకు అన్నాలు నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం గొప్పదేవా హలో అన్నా అయిపోయిందా చేయాలా ప్రార్థన సంపూర్ణలో ఒకటి ఒక ప్రభావమే సాగిపోయి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి నా దేవా నా ప్రభావ నీకు అందాలేసయ్యా ఈ వాక్యంధ్ర ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు వర్ణాలు వేసే ప్రావా మీ వాక్యంలోని సత్యాన్ని మీ గ్రహించలాగిన మా ఆత్మీ నేతలు నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపండి అనేక మంది విషయాలు ప్రతి దినం ప్రభావ మీరు తాజా మన్నని ప్రభావ మీరు మాకు అనుగ్రహిస్తున్నారు దాన్ని బట్టి నీకు వర్ణాల ప్రభావ నీకే కృతజ్ఞతలు నీకే సుతులు సోతాలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును కాక అలలుయ్య నా దేవా నా ప్రభావ నీకు అన్నాలిసంలో ప్రభావ నా తన ఇష్ట ప్రభ మీ సందులో మేము నిలబెట్టుకున్నారు ప్రభావ ఎంతో లేదు ప్రభావ మీరు మాకు అనుగ్రించినారు ప్రతి ఒక్కరు ప్రభావ ధన్యత పొందుకొని నేను మహిమ పచ్చేలాగానే మీ వాక్యములు సంపూర్ణంగా మేము బలపడాలా నిర్మలమైన మీకు ఉదకంతో మేము స్నానం చేయబడిన వాళ్ళ లాగా ఉండాలా ప్రతి దిన మీ వాక్యంలో మేము నానబడాలా ప్రభావ అవిధేతను తొలగించిన ప్రభావ మీకు విధేత కలిగే ప్రభావ మీకు సంపూర్ణంగా మీ వాక్యానికి లోబడి జీవించి బిడ్డలుగా తయారు చేయండి మతపరమైన జీవితం నుంచి ఆచారబద్ధమైన జీవితం నుంచి విడిపించి ఓ ప్రభా సంపూలో ఒకటి మేము సత్యని గ్రహించి వెంబడించి బిడ్డలుగా తయారు వైరస్ బాధితులందరినీ ప్రభ మీరు స్వస్థపచ్చండి ప్రభావ ఆ కల్వరిసీలో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది పత్తి బిడకు సంపూ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధం నా ఉన్న వైరస్ మీరు గద్దించండి ప్రవేణిని గద్దించింది ఒక వైరస్ ఏ శ్రమంలో దేవా మీరే గొప్ప కార్యం మీరు పత్తి బిడ్డ మీరు ఆ బ్లాక్ పంగస్ వైట్ పంగస్ ను యెల్లో పంగస్ ని పోస్తాయితన రోగమా మా దేశాన్ని విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్న ఏసుకరిస్తున్నాము నా అలలియ ప్రభావ మీరు గొప్ప కార్యం జరిగించండి ఓ ప్రభావ ఎంతమందితో ప్రభావ ఈ ఆరాధనలో పాల్గొనని ప్రతి ఒక్క బిడ్డలు మీరు అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోండి కేబీపీఎం గ్రూప్ చుట్టూ అగ్ని కన్ మీ దూతల కాదులు ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు పోషించండి మీ కాపులు వైరస్ బారిన పడుకున్న ప్రతి ఒక్క బిడ్డ మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి చంద్రశేఖరం ముట్టని ప్రవా అన్నకు మంచి ఆరోగ్యం ఇచ్చండి ఇంకా మీ జ్ఞానం చేత నింపండి ప్రభు ఇంకా అనేకమంది విషయాలు బయలుపరచండి ఓ దేవాత దేవ అనేకమైన రహస్యాలు మరమాలు బయలుపరచండి ప్రవ అన్న అగ్ని కంచేసి ప్రవా ఆ కుటుంబం చుట్టూ మీ కనిచేసి మీరు కాచి కాపాడండి దృష్టి నుంచి ఆ కుటుంబాన్ని మీరు కాపాడండి మీ కృపలో భద్రపరచుకొని ప్రవ మీ ప్రొటెక్షన్ మీ కాపులు అనుగ్రహించి అన్న బంధువులందరూ అన్నదమ్ములందరూ మీరు రక్షించుకొని మీ కృపలో భద్రపరచుకొని మీ ప్రొటక్షన్ దైత్యమే ప్రాధిష్టమైన ఈ వైరస్ తోని ప్రభావ ఎంతో మా ప్రియులు ప్రభావ ఇన్ఫెక్టెడ్ ఉండగా ప్రభావ ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థపరచండి రాబోయే దినాల్లో ప్రభావ ఎస్ ప్రభావ తండి ఎసు ప్రభావ ఇంకా ఎన్నో వైరస్లు రాబోయేనన్న ప్రభావ మీరు చూపించినారు కాబట్టి ప్రభావ దాని నుంచి మేము ఎట్లా ఈ రీతిగా పోవాలా మాకు జ్ఞానం ఓ ప్రభావ సంపూర్ణంగా మేము ముందుకు సాగిపోవాలి అనేకులు మీద ప్రకటించాలా గొప్ప దేవ ఈ ప్రభావ మీ వాకించేత మమ్మల్ని ఇంకా బలపరచండి నా దేవ మీరు అక్కడ తొలి ఉంది ప్రభావ మీరు సిద్ధపడాలి అనేకులు మీరు అలాంటి సేవ నడిపించి హాస్పిటల్స్ లో ప్రభు ఎంతమంది ప్రభావ బెడ్స్ దొరక ఆక్సిజన్ లేక ఎంత మంది కొట్టి మెట్లాడుతున్నారు ఐసి వార్డు లో ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి విడుదల దండి బంధకల్ని విడిపించండి ఒక ప్రభావ రక్షణ మార్గం దండి ప్రతి బిడ్డ మీ తా ఆకర్షించుకు రక్షించుకొని ఈ నామాన్ని మనమే తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశుధ్ర ఏసఐ కృప అమ్మయడం మీకు వందనాలు ప్రభా ఏసుక్రీస్తు నా అంబటి రజా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా వాక్యాన్ని హృదయలో నీరు కటి ఫలింపదైచేయండి ప్రభా మీ కృపలో మీ కనికరంలో దేవా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా మీరు అక్కడ సమయంలో ప్రభా అందరినీ ప్రభావ మీ కృప చేత మీ కనికరం చేత రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా ఏసే అమ్మ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభ మీరు విడుదల కల్పించండి స్వస్థత కల్పించండి ప్రభ విడుదల స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఏసుక్రీస్తు నామంలో రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా దేవ మీరు అక్కడ అతి త్వరలో ఉంది ప్రభ ఉంగని మొక్కలు ఇసుక్రీస్తు నామంలో ఉంగాలా ప్రభా ప్రచతప పడి వాళ్ళ జీవితాలని ప్రభా మీకు సమర్పించుకొని ప్రభా మీ నామాన్ని మైమపరచడానికే ప్రభా వాళ్ళు ముందుకు దేవా మీరు ఆత్మకార్యం జరిగించండి దృష్టిని బంధించండి ప్రతి ఒక్క వైరస్ ని మీరే గద్దించండి ప్రభ ఏసయ్యా మీకు వందనాల ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి విడుదల కల్పించండి కావాల్సిన ఆక్సిజన్ ప్రభావ బెడ్డులు ప్రోభా ఏసయా మెడిసిన్ కూడా ప్రభావ మళ్ళీ మీరు సహాయం దాయచేయండి ప్రభావ దృష్టిని మీరు బంధించండి ప్రభా మీ కొరకై ప్రభావ జీవితాలను తీర్మానం చేసుకొని ముందుకు నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మితం ప్రార్థన్స్ ప్రభా వాళ్ళని విశ్వాసంలో ఆత్మికంగా ఇంకా ముందుకు నడిపించండి ప్రభా ఇంకా అనేక ఆత్మలని ప్రభా మీ తట్టు తిప్పాలయా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభ వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ విశ్వాసం ఎట్టి పరిస్థితిలో సంగ సన్నగిళ్ళడానికి వీలేదు ప్రభ్వా మీరే బలపరచండి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభ వాళ్ళని నడిపించండి ప్రభా ఓ దేవా మీరు ఆత్మకార్యం జరిగించండి అయ్యా ఏసుక్రహిస్తున్న అమ్మమ్మను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఒ ఒక్కొక్కరిగా చేయండి అన్నా పరిస్థితులు సృష్టికరణ మహోన్నత వందన రాజా ఇదిగో రాజా మాకు ప్రార్థన దిగినానికి వంద రాజా ముఖ్యంగా రాజా ఈ యొక్క వైరస్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం రజ్య వైరస్ మొత్తం తీసుకు వెళ్ళే రాజా ఎస్ ప్రభా చే ఎవరికైతే పాజిటివ్ వచ్చింది రాజా వాళ్ళకి మొత్తం న్యాయం చేయండి రజా నెగిటివ్ రావాలని ఎవరిని కల్పకాన్ని జరిపించండి శక్తి బలం దయచేయండి రాజా వాళ్ళకి వీక్నెస్ నుంచి తీసుకువెండే రాజా వ్యాక్సినేషన్ దయచేయండి రాజా మెడిసిన్స్ దయచేయండి రాజా లేదా అనేక విషయంలో అనేక అంశాలు ఉన్నాయి రాజా ప్రార్థన చేయాలంటే ప్రతి ఒక్క అంశాలు మీరు దిగానే హింపొందని రజా దేవ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళని ముట్టని తాకండి వాళ్ళకి కావాల్సిన అవసరం మీరు తీసండి రజా అనదా ముట్టని తాకండి హాస్పిటల్ వాళ్ళకి దిగండి రజా ఏసు డాక్టర్స్ మంచి ప్రేమగా ట్రీట్మెంట్ ఇవ్వాలా రజా దేవా ఏ ఒక్క ఘర్షణ వాళ్ళకు మధ్యలో కాకుండా అని విల్లేదు రజా ఇదిగో రజా ఏసు ప్రభా ని వందన రజా ముఖ్యంగా రాజా ఈ యొక్క ఏవీఎం గ్రూప్ లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క ముట్టని తాకండి ఏ ఒక్క అనారోగ్యం ముట్టడానికి వెళ్ళేది రజా సైతం శక్తులను బంధించండి ఇంకా ప్రాంతం చేయటం విశ్వాసాలు ఇంకా ఎదుగల రజా దేవానీకరకై ఎదుగుని మేము ఉండాలా రజా మా దీవితలు సవరి పెట్టుకొని ఉండాలా రాజా ఆత్మకాన్ని జరిపించండి మహిమగల దేవానికి వంద రాజ యొక్క ఫంగస్ వస్తున్నాయంట రాజా ఒక ఫంగస్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం రాజా దేశం నుంచి వెలివేయండి రాజా తీసివేయండి రాజా దేవాళ్ళందరినీ స్వస్థత పర్చండి దేవా స్ప్రెడ్ కారణానికి వెళ్ళేది దేవా ఏసు ప్రభానికి ఆత్మకాన్ని జరిపించండి దెత్తి రేషన్ తక్కువ కావాలా రాజా ఎవరు కూడా చనిపానికి రాజా ఎవరికి కుటుంబం కోల్పానికి వెళ్ళేది దేవానికి ఆత్మకాన్ని జరిపించండి ప్రతి ఒక్కరి దేవ స్వస్థత స్వస్థత రై రజా నీ నీ యొక్క నామంలో స్వస్థత ఉంది నీ యొక్క రక్తం అస్వస్థత ఉంది రజ అన్ని అస్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి దేవ వీళ్ళందరూ రక్షణ పొందాలా దేవాన్ని కాత్మకాన్ని చేర్పించండి ఈ యొక్క బిడ్డ కూడా నశించడానికి వీళ్ళేది రజ రక్షణ పొందాలా దేవాన్ని కాత్పకాన్ని చేర్పించండి మహిమాల దేవా ప్రభా మమ్మల్ని అందరూ వాడుకోండి సువార్త చెప్పాలా రజ ప్రతి కొలకి దేవాన్ని చేర్పించి మాకు ప్రే ప్రేర్ల మీ దిగి దిగి మీరు మయం పొందామని హేసుక్రీస్తున్నాం ప్రసంత్ అండి అమీన్ బ్రదర్ థ్యాంక్ ఆమె స్తోత్రం ప్రభా నయనసింహప్రభ నీ పదంలోకి వేళ స్తోత్రాలు దేవాయసీమ ప్రభావ ఉదయం మధ్యాహ్న సమయం దేవాయస్మ ప్రభావ నీకు మెడిన దీవునలు మార్పిన కుమనిచ్చింది వందనా స్తోత్రాలు దేవాయసీమ ప్రభావ కుమన్ ముందు మైమ పరిచి ఘనపరిచి భాగ్యం మాకు దయచేసింది స్తోత్రం మహప్రభ ఎక్కడైతే చిన్న మంది కాకుండా నేను ఉంటానని చెప్పాను మా చిన్న మందిలో దేవాయస్మ ప్రభ మీరుండి పరిశుధాత్మ చేత మాకు దేవాయస్మరావు వాక్యం బోధించింది వందనా స్తోత్రాల దేవాయస్యం అప్పుడు మేము మేలుకా ఉండాలి మా ప్రభావ మేలుకో ఉండి విశ్వాసం నిలకడగా ఉండాలి మా ప్రభావ పారిశ్రామల వారా బలవంతులై ఉండాలి మా ప్రభావ ప్రేమతోటి దేవాయస్మయం ప్రతి ఒక్క కార్యంలో ప్రేమతోటి చేయాలి మా అప్రభ దేవాయస్మరం ఇచ్చిన వాక్యాన్ని మీకు వందనా సూత్రాలు దేవాయశ్రమ ప్రభావ మేము అవలంబించుకునే దేవాయ ముందు ముందు దేవాయస్మ దాని గురించి వేగిరపడి దేవాయస్మరణ బహుమానం కొరకు మేము ఒకటకు పరుగు పందెంలో ఒకటకు స్నానం చేయండి మా ఇంకా అనేక మందికి దేవాయస్మ ప్రభావ ఎంతో మందికి దేవా వైరస్ వచ్చింది మా ప్రభావ మరి కుటుంబాలను దీవించి ఆశ్రయించాడు మా ప్రభావ వారికి దేవాయస్మరువా ఇంకో మేడమైన దీవులను కుమరించి దేవాయసాం నీ తడ్డు తిరిగేలా ఉన్నా సాయం మరి కుటుంబాలను ఆదుకొని మా ప్రభావ దేవాయస ఎంతో ఎన్నో హాస్పిటల్లో ఖర్చులు అవుతున్నాయి మా ఖర్చుల నుంచి మొత్తం విముక్తి చెందించాడు మా ప్రభావ గవర్నమెంట్ పట్టించుకోవాలి మా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏం తీసుకోకుండా సాయం చేయండి ఇక మండే నష్టం కుమరించండి దేవ ప్రతి ఒక్క బిడ్డ పైన దేవాయస్మ ప్రభావ ఈరోజు చూస్తే దేవాయస్మరా ఎన్నో ఫ్యామిలీస్ లో ఎంతో మంది మరణించారు మా ప్రభావ ఆ ఫ్యామిలీస్ మొత్తం దేవాయస్మ ప్రట్టు తిరగాలి మా ప్రభావ నిజమైన దేవుడు తెలుసుకొని దేవాయస్మరణి తట్టు తిరగటం సాయం చేయం దేవాయస్మ ప్రభావ ఇకమండే నష్టం కుమరించండి ఫ్యామిలీలో మీరు ఉండండి మా ఈ యొక్క దేవాయస్మ ప్రభావ ఎల్ ఫ్యామిలీలో ఎంతో ఇన్ఫెక్ట్ అయ్యారు మా ప్రభావ అయినండి దేవాయ స్మప్రోని దేవాయస్మ అందరినీ దేవాయస్మ్రభ మీరు సురక్షితంగా వచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు దేవా నీ అందరూ నిలిచున్నారు మా ప్రభా దేవాభ మీరు నా అందరు నిల్చుంటే నేను మీ అందరు నిల్చుంటాను అన్నారు మా మీ అందరు నిలిచి ఉండాలి ఎవ్రీ టైం ఏసు ప్రభు నామంలో మేము ముందుకు వెళ్ళాలా మా ప్రభా ప్రతి పని అందరూ దేవాయస్మ ఏది అందు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము పండుకునే వరకు కూడా ఏసు నామంలో ప్రతి ఒక్కటి చేటకు సాయం చేయండి మీరే తోడైన దాన్ని స్తోత్రాల దేవా ప్రతి దేవాయసీమరా ఏ సునావులో ప్రతి ఒక్క దయ్యము ప్రతి ఒక్కటి వెళ్ళిపోయింది మా ప్రభా ఈ వైరస్ ఎంత మా ప్రభా దేవాయస్సీమరు మీరు పెట్టింది కాబట్టి మీరే తీసివేయండి మా ప్రభా ఏ సునాంలో ప్రతి ఒక్క దాన్ని దేవా మీరే శాన్ చేయండి మా ప్రభా దేవాయస్మ ఇంకా మున్ ముందు ఎంతో దేవాయసీమ ఎంతో దేవాయస్మ ఎన్నో వైరస్లు వస్తున్నాయి మా ప్రభావ తట్టుకునే భాగ్య మాకు అనుగ్రహించండి మా ప్రభా వైరస్ దేవాయస్మలు వైట్ బ్లాక్ ఇంకా ఎన్నెన్నో వస్తున్నాయి మా దానన్నీ తట్టుకునే భాగ్యం దయచండి మా ప్రభు ఇంక మన దీవులకు మరించండి మా ప్రభావ దేవ ఇంకా ముందు ముందు దేవాయస్మర మీరే తోడైనాడు మా దేవా మా ప్రభావ మా యొక్క ప్రియులు ప్రతి ఒక్కరు దేవాయశ్నప్పుడు నేను సేవించే బిడ్డలుగా ఉండటం సాయం చేయండి దేవాయస్మీ కట్టడలను దేవాస్మ దేవా దాని ప్రకారం నేను జీవించాలని సాయం చేయండి మా ప్రభావ మీరే ఇంకా దేవాయస్మర మా జాబ్ లో ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడైనా దాన్ని బట్టి దేవా దేవా మా ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా తెచ్చి దించి ఆశించండి లాక్డౌన్ వల్ల దేవాయశ్రమప్పు ఎంతో మందికి శాలరీస్ లేవు మా ప్రభావా శాలరీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దేవాయసీమ ప్రభావా ప్రతి ఒక్క బిడ్డకు హండ్రెడ్ మార్చండి మా ప్రభావా దేవాయశ్రం అప్పు రీతిగా జాబ్ చేయటం స్నాన్ చేయండి మా ప్రభావా ప్రతి ఒక్కటి దేవాయసం అప్పుడు దేవాయసం మీదే స్నాన్ చేయండి మా ప్రభావా ఇంకా టర్న్ ఓవర్ పెంచండి ఇంకా పెట్టుబడులకు వచ్చేటట్టు స్నాన్ చేయండి మా వైరస్ నుంచి బాధితున్నాను ప్రతి ఒక్కరిని ఫీజు వేసి దేవాయిస్ అప్పుడు ఎవరికి ఎంత జాబ్ అలా చేయండి మా ప్రభావా మీరే తోడని మా ప్రభావ ఎంతో మందికి జాబ్స్ పోయాండి మా ప్రభావ ఏదో చూస్తే ప్రతి ఒక్కరికి జాబ్స్ దయచేయండి మా మీరే తగిన రీతిగా జాబ్స్ దయచేయండి మా బిజినెస్ లో ప్రతి ఒక్క దాంట్లో లాస్ మీరు ముట్టి స్వస్థ ప్రాఫిట్ చెప్పించండి మా ప్రభావ ఏ కూడా దేవాయిస్తున్నారు ఎక్కువ అమ్ముకోకుండా దేవాయిస్తున్నా ప్రభావా రీతిగా దేవాయిస్తే పేద ప్రజలకు విధంగా వాళ్ళు అమ్ముకుంటా సాయం చేయండి మా మీరే తోడైందాడు మా ప్రభావ రైతుల గురించి దేవాయశ్ర యవనస్సుల గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావం ఎంతగానో దేవా తప్పిపోయారు మా ప్రవా వాళ్ళు దేవాయశ్ యవనస్సులు దేవాయశ్రు ప్రతి ఒక్క బిడ్డను దేవాసం ముప్పవా దారిలో ఉంచండి మా ప్రభావా అన్ని కొన్ని మేడైన దేవులు కుమరించండి మా ప్రవా ఎటువంటి అహంకారం లేకుండా దేవా నీతిగా నిజాయితీగా బతికి దేవా తగ్గించుకునే గుణం వారికి ఉంటాం చేయండి మా ప్రభావా మీరే తోడైందాడు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను ముట్టి శ్వాసపరిచండి మాప్రవా దేవాయసృవ్వా అలా మా ఆడపిల్లలపై అత్యాచారము దేవా జరుగుతుంది మా ప్రభావా ప్రతి ఒక్క తీసుకుంది మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభు దేవా ఇండియా చైనా బార్డర్ ప్రతి ఒక్క బార్డర్ కూడా ప్రాణిస్తున్నాను మా ప్రభావ అలజడి లేకుండా సాయం ప్రేమ శాంతి సమాధానంతో ఉంటకు సాయం చేయండి మీకు మెండిన దీవునులకు మరించి ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని దేవాసిన ప్రభావా మీ తడ్డూ తిరుగు బిడ్డలుగా ఉంచుతారని ప్రతి ఒక్క నామం వేసు నామంలో ఉన్నకు చేస్తారని త్వరగా కాకపోతే నేసి తీసుకు వెడుకున్నాం తండ్రి ఆ చేసాం నా దివా ఈ దినం మీ చిన్నకు వందలు ఎంతమంది చూడలేక ఉన్నారు నా ప్రభావానికి వందలు చేస్తారు ప్రభా మీ చెప్పిన మనందరినీ జ్ఞాపకం చేసుకొని నా ప్రభావ బ్రాహ్మణ సాకుడు గొప్ప దివా సరస్వతి దీవానికి శుతం నీకు సోతరాలు నీకు వందలాలు చేసాం అలలియా నా దీవానికి శోతం ఈ అలాంటి పిల్లలు మేము ప్రార్థిస్తున్నాం కొడుకుని ప్రభా మీరే ఉన్నారా విశ్వ ప్రభా నా దీవానికి శోతం చేస్తాం అలలియా మా దేశం నుంచి మేము ప్రార్థిస్తు రజ మా దేశం మీ జ్ఞాపకం చేసుకొని నేను వాక్యం దాని మాట ని నేపథ్యంలో ఏమనో వై చెప్తే ప్రవాహాల అలీ అదేవా వాళ్ళ పశ్చాత్తా పడి ప్రవాహాల అలివా రక్షణ వచ్చింది యేసు ప్రభా నా దేవాని శృతం ఈ పట్నం నీ హలలి నా దేవా మా దేశం అనే చేసుకోండి నా దీవానికి శుతం ఏసు ప్రభా ముడతాం ప్రార్థించి మా చేసి మీ నా దీవానికి శోతం చేస్తాం యేసు నా దివా ఈ దేశం మీ పాపం ప్రజల పాపం క్షమించండి నా దీవానికి శృతం దానిలో ప్రభాహాలలీ నా దీవానికి తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు యశుప్రభ నా ఇంత వైరస్ పాడిందే శుప్రభా నా సూతం హాస్పిటల్లో నారాగ ప్రభా రోగంతో బాధపడుతుండే సుప్రభ నా దివా వైరస్ ఎంతో మంది పాడింది అలానే మా పేయుడు కానీ కానీ అలాని అన్నులు కానీ ఎవరింత వారు వాళ్ళకు వైరస్ పాడిందే సుప్రభ ఎప్పుడు జాగ్రత్త చేసుకో ప్రతి ఒక్క ముట్టి శ్సపరచండి నా దివాళ్ళకు విడుదల నువ్వు తప్పప్రభ కరవర పొందిన గాయల ధర మీరు నీ వాకు ధర స్వస్సపరిచే సమస్తం మీరు విజయం సుప్రభా నా దీవాను ఖరీంచేయండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ఆత్మ తెలివండి అలా ఈ లోకం గుడ్డి సైతం విడిపించండి నా దీవ ఆత్మ తెరవండి ఆలోచన తెచ్చండి ప్రతి ఒక్క పశ్చాత్తాపడాలా అలా స్వస్థత కలగాల లేవ్వాలా రక్షణ పొందాలా నా దివా నీళ్ళు గంతులు లేవాలి నా దివాణ్ణి ఖరయించేయండి అలా లే దివానీ స్వతం మన ఎన్నో బ్లాక్ వైరస్ మరి వైరస్ వస్తుంది అలలియ నాది ఎవరు పట్టింది వాళ్ళు స్వస్థపరచండి వాళ్ళవి విడుదల తెచ్చని వాళ్ళతో మాట్లాడి జ్ఞానం రక్షణ తెచ్చని నా దీవానికి శోతం చేసాం మన చిన్న పిల్లలు ఎంతో ఫార్టీ వైరస్ పట్టినట్ట ప్రభా ఆ పిల్లల్ని మీ జ్ఞాపకం చేసుకోండి చిన్న పిల్లలు మన నైన్ ఇయర్స్ వరకు పట్టినట్ట ఆ పిల్లల్ని ప్రభా మీ శివాసని వేసే ప్రభా నీ చేయి చాపి స్వస్సపరచండి ఆ చిన్న పిల్లలు వేసే ప్రభా క్షమించండి అలలీ ఆ ఆ వైరస్ ని వెళిపించండి వేసే ప్రభా అలలీ నాది ఆ పిల్లల ప్రభా నీ బైబుల్ పెట్టుకుని సేవ చేయాలా మీరు అలాగా మార్చం గొప్ప సేవకు తీసుకెళ్ళాలనేసే ప్రభా నా దేవాన్ని శోధం చేసాం అలలీ అసే ప్రభాని శోధం ఎంతో వైరస్ ని చచ్చిపోయి ప్రభా నా దివాయి లోక వాళ్ళ ఇంట్లో ప్రభా వెళ్ళిపోయింది ఎడుబోయే కుటుంబం నుంచి నేను మూర వాళ్ళ కుటుంబంలో ఆరం లేకుండా హారం దండి ఆ కుటుంబంలో దుఃఖం తొలగించి ఉల్లాస వస్త్రం ధరించండి అలలీ అదేవాళ్ళతో మీరు మాట్లాడలేస్తారు పడ అలం ప్రభావా హేవా మీరు ప్రభా శాంతి సమాన ఇచ్చని కాలో సాధించండి ఆకును కుటుంబం రక్షణ పొందాల సోప్రభ నా దీవ ఎంతో దుఃఖం ఉంది పతి కుటుంబంలో ప్రభా అలలియా మన్న తాండే ఆ కుటుంబంలో ప్రభా మీరు అలా దర్శించండి సోప్రభ మీరు దిగండి స్వప్రభ మీరు దర్శించండి ఓదార్చండి అలలియా వాళ్ళ పాపం క్షమించండి ఒకసారి ప్రభాలకు ఆలోచన దయించేయండి ఈ ఎందుకు వచ్చింది పాపం ధరని గ్రహించి జ్ఞానం దయించండి సోప్రభ వాళ్ళ మీ దగ్గర తిరగాలప్రభ నా దీవాన్ని సూతం అలలియా ముఖ్యంగా మన చేర్చలు ఎంతో ప్రభావా పడిన సుప్రభ మళ్ళా ప్రభా సరస్వతం రావాల సుప్రభ ప్రతి చర్చ్ పాస్టర్ నుంచి ప్రతి ఒక్క హలది మన సేవకులతో ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడి వాళ్ళ కుటుంబంలో ఎంతో మంది ప్రభా ఈ లోకం విడిచిపోయినరు నిద్రిస్తున్నారు ఆ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు ఓదార్చండి సహాయం చేయండి అలాగే వాళ్ళతో మీరు మాట్లాడి జ్ఞానం దేయండి వాళ్ళ ఉదంలో దుఃఖం తొలగించి కావాలని సహాయం చేయండి తిరిగి ప్రభా అలదిగా పాప క్షమతో పొందాలా ఒప్పుకోవాలా అలాదిగా మేము పాపం ప్రభా ఒప్పుకుంటాం పాపం క్షమించి వాళ్ళ బుధంలో ప్రభా పరిశుధాత్మక ఆనందం తెలియచేయండి నీద తిక్కిని బయలు పెట్టుకొని సత్రం ప్రభా సి ప్రభా ప్రకటించాలా షాకింగ్ ఉండాలా నాదిగా కనికరించమని ప్రార్థం డాక్టర్ ముట్టని కఠిన తొలగించండి అన్నది ఎంతో మంది దోసుకుంటున్న ప్రభా వాళ్ళు వాళ్ళు కాదు ప్రభా వాళ్ళను దురాత్మకి గర్ణించండి అన్నది వాళ్ళ ఆత్మ తెలివండి వాళ్ళవి భయపెట్టుబట్టి సేవ చేయాలా ఎంతమంది క్రిస్టన్ డాక్టర్ ఉన్నారు వాళ్ళ మీద స్వార్త నర్స్ ముట్టని తాకండి జ్ఞానం తెచ్చండి వాళ్ళ సేవ చేయాలా వాళ్ళ మీదతో వాల్ చూడరిని కంచెని వాడి బయలు ముట్టని తాకండి మీ జ్ఞానం తెలియచి వాళ్ళ విరక్షణ దచ్చని నా దీవానికి శోతం ఎంతో అక్రమ విస్ఫరిస్తుంది సుప్రభ అని మాట నెరవేర్చగలగా దోసుకుంటున్న సుప్రభ ఆ దోసుకున్న సైతాన్ని కాల్చి అనే నా దీవానికి శోతం ఈ వైరస్ పట్టిన సైతాన్ని గదించండి అలలియ పిల్లల పట్టిన ఎవరి పట్టినా విడిపించండి సుప్రభ అలలిగ నా దీవానికి శృతం అలలియ మీరే కొట్ట దేవుడు మీరే స్వస్సపరచంను అలా ఈ ప్రజలు నీ ప్రజలు సుప్రభ స్వసపరచండి నా ప్రభానికి పొందలే సుప్రభ ఎంతో మంది ప్రభా బాధగా ఉన్నారు దుఃఖంతో ఉన్నారు సుప్రభ ఈ సమయం ప్రభా సువార్త పోవాలి సుప్ర ప్రభా మీరే ఖరేంచండి నా ప్రభాని సోదం టెపిఎంగు ముట్టం తాకండి పతి బిడ్డ ప్రభా రహంగా పౌరుషంగా ఉండాలా విశ్వాసంగా ఉండారా ఈ వాక్యం ద్వారా ప్రభ అల నా దేవానికి విశ్వాసం కరత కొనసాగే దేవుడే తండ్రి అలలియ నా దేవానికి అలలియ పతి నీ కోసం పౌరుషంగా ఉండారా దావిత ఉన్నే సో ప్రభా పౌరుషంగా నా దేవ ప్రవర్తన ఉన్న అపసులు ఉన్న నీ అలా నీ కోసం మతాసాక్షి అయింది ఈ కాలంలో ప్రభా మా జనరేషన్ లో ప్రభా విశ్వాసం ఉండాలా దేన్ని ప్రభా బయకుండా నీకు స్వార్థ చెప్పాలా అనలి నా దైవానికి శ్రోతం చేస్తాం జేపీఎం కుటుంబ ప్రతి ముట్టని తాకండి మీ ఆత్మతో బలంతో జ్ఞానంతో నింపి మీ సేవలు వాడకండి నా దైవానికి శ్రోతం అన్న ముట్టను తాకండి బలపరిచి శివపరచని ఇంకా సొత్తం తెలియవేసి ఇంకా ఇంకా సరస్వతం మాకు నడిపించండి అన్న కుటుంబానికి అగ్నికరించండి పాప సౌతున్న తోడుని అగ్నికరించనీ భవిష్య దీవించని కొడుకు ముట్టని తాకలి బలమైన సేపుకోవాలి భవిష్యత్ దీవించని అలది అనా దేవానికి శ్రోతం అక్క ముట్టని దీవించి ఇంకా అక్క వాక్యం చెప్తాను సాధించని పరిస్థితి చక్రవతి బ్ర మట్టి తాకి జ్ఞానం తెలియచని నీ ఆలోచన తప్పి సర్వస్థతున్నారు వాళ్ళ కుటుంబంలో వైరస్ పరిగింది స్వసపరచని భార్య పిల్లలు వాళ్ళ డాడీ ఉండి స్వస్థపరచని నా మాకు నడిపించి రాక సమీర్పించి సమకాలం ఉన్నారు ఇన్న వాక్యం ప్రభా ఇన్న వేస ప్రభా ఆ రోజు కోరించి ముందు వేస ఈ రోజు ప్రభా ఈ వాక్యంతో మీరు మాట్లాడండి ఈ వాక్యంలో ఉదం ఫలింప చేయండి అలా ఈ వాక్యం ద్వారా బలవంతు మాకు తయారు బలవంతు మీరే సవా అలా మను వాక్యం ద్వారా పరిశుధాత్మ బలవంతం తయారు చేయని పతి జగన్ మీ శాఖ నిలబెట్టుకోండి పరిశుధాత్మ సహించమనిస్తున్న ప్రసమీన్ వందనాలు ఇస్తు ప్రభా తండ్రి ఇస్తాయా ఈ సమయం మాకు ఇచ్చినావు ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్నాం నీకు వందనాలు తండ్రి ఇస్తాయా దేవా వాక్యం ద్వారా మీరు మాట్లాడి నీకు వందనాలు నైనా ప్రతి బీడని దీవించి ఆశ్రయించండి ఇస్తాయా మా ప్రార్థన జవాబు దాయించండి తండ్రి నేను ఇస్తాయా మీరు కరణించండి ప్రభా మీ కృపను చూపించండి తండ్రి నేనా ఇంకా భయంకరమైన ప్రభావ పరిస్థితులు ఉన్నాయి సుప్రభా కానీ ప్రభా మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు లెక్కరే నీ వందనాలు థ్యాంక్ యూ ప్రభా దేవానికి లెక్క ఎరిస్తూత్రాలుసుప్రభా ఈ సమయం ఇచ్చినా ప్రభా ఇంతవరకు కాచి కాపాడుతున్నావు నీకు వందనాలేనా విశ్వప్రభ అద్భుత కరుడా ఆశ్చర్య కరుడా నీకు వందనాలైనా ప్రభా మేము ముందుగానే మాకు చెప్పినావుస్ప్రభ మేము సిద్ధపడి ఉన్నాం ఎస్సుప్రభ దేవా ఈ వైరస్ నుంచి మమ్మల్ని తప్పించినా తెవా నీకు వందనాలైనా ప్రభా అనేకులు ప్రభాదించ ప్రభా ఈ వైరస్ పాలిటైనభ అందరినీ మీరు ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి హీల్ చేయండి ఏసుప్రభ ఎంతమంది అయితే బెడ్ మీద వాళ్ళందరినీ మీరు హీల్ చేయండిస్తాయా ఎంతమంది అయితే ప్రభా ఆక్సిజన్ తో తండడుతున్నారో వాళ్ళ ప్రభావ మెడిసిన్స్ లేకుండా ఉన్నారో వేస్తాయా వాళ్ళందరినీ హీల్ చేయండిస్తాయా లేవా మీ కృపలో భద్రపరచుకోండి ఆత్మరక్షణ దేయండి లేవా మీ కాపుదలవలగా దేది ఓ అద్భుత తరుడానికి ఎంతో వందనాలు అయినా అద్భుతమైన కార్యం జరిగించండి సుప్రభ ఆ బిడ్డలందరినీ ముట్టని స్వస్తాపరచడినైనా మీరు రక్త ప్రక్షణ వల్ల నర నరాల్లో దేయండి సుప్రభ ఓ గొప్ప తండ్రినికెంతో వందనాలు ఎస్సుప్రభ మీ కార్యం జరిగించండి ఎసుప్రభా తండ్రి ఎసుప్రభా ఇంకా ప్రభా ఈ బ్లాక్ ఫంగస్ అని ప్రభా నేనా అది విజృంభించి పనిచేస్తుంది నాయన దాన్ని మీరు గద్దించండి దేవా ఈ యొక్క వైరస్ ని కూడా మీరు దగ్గించండి మీ కోపాన్ని చెల్దాచుకోండి మీ ప్రేమను చూపించండి ఎసయా మీ కనికరం చూపించండి దేవా యసు ప్రభా మీరు కార్యం జరిగించండి దేవా అనేక మంది అనేక మంది ప్రభావ వాళ్ళ ఆత్మ ప్రభా నశించిపోతున్న ఎసుప్రభ మీరు కరుణించండి ఇస్తే మీ కృపను చూపించండి ఎస్స తండ్రి వైరస్ ని మీరు తగ్గించండి తండ్రినైనా వేస్తాయా మీరు సహాయం చేయండిదేవా తండ్రి యేసు ప్రభావా గొప్ప తండ్రి మా దేశం దేశంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రాయిస్తుందివా వాళ్ళకు మీకు జ్ఞానం తెచ్చండి వాళ్ళ మనోరత్వాలు చేస్తుని మీరు తీసుకువెళ్ళేస్తాయా సంపూర్ణ ప్రభు వాళ్ళు నీ తట్టు తిరిగి సహాయం చేయండి నీ ద్వారా స్వచ్ఛత పొందలాగా సహాయం చేయండి ఓ అద్భుత కరుడా ఆశ్చర్యకరుడా నీకు లెక్క నీకు యేసు ప్రభావ నువ్వు ఆశ్చర్యమైన కార్యం జరిగించండి తండ్రి అన్ని ఆత్మలు నావే అందరూ నా బిడ్డలే అన్న వేస్తాయా నిజంగా ఇసుప్రభా అందరం మీ స్వరూపంలోనే ఉన్న ఇసుప్రభా అందుకు మీరు కార్యం కలిగించాను ఇసుప్రభా లేవా మా దేశంలో అనేకుడు ప్రభా ఆహారం కొరతప్రభా అనేకుల ప్రభా మెడిసిన్స్ కొరతప్రభా అక్రమం విస్తరిస్తుంది ఎస్సు ఇటు చూసినా అక్రమం విస్తరిస్తుందినైనా యసుప్రభా ఎవరి మీద కూడా ప్రభావ ఎవరి మనుషుల మధ్యన ప్రేమ లేదు ఎస్సు ప్రభా ప్రతి దగ్గర ప్రభావ స్వార్థం ఉన్న విశుప్రభా యసు ప్రభా నువ్వు సహాయం ఎంతమందికి స్వార్థంతో ఉన్నారు అందరినీ మార్చండి రక్షణ దండిస్తవాళ్ళ హృదయాన్ని మీరు వాళ్ళ ఆత్మలను మీరు గద్దించండి తండ్రి వాళ్ళలో ప్రతి ద్వాత్మ దయ్యాన్ని మీరు గద్దించండి ఇస్తు ఈ సమయంలో వాళ్ళు బిజినెస్ వెళ్ళిందన్నాం ఇసుప్రభా ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ మీరు దండి ఆక్సిజన్ తెచ్చండి బెడ్ దొరకాలా ఇస్తా మీరు అద్భుతమైన కార్యాన్ని కలిగించండి ఇంతమందికి ఆహారం లేదో ఆహారం మీద తెచ్చండి ఇంతమందికి శాలరీస్ లేదో శాలరీస్ ఇసుప్రభా ఎంతమందికి ఉద్యోగాలు లేవు ఉద్యోగాల మీద రైతునే తండ్రి మీరు కరణించండి ఇస్తుప్రభా తండ్రి మా బంధు మిత్రులు మా ప్రియులు అనేకలు ఉండరుస్తాయా ఈ యొక్క వైరస్ పడిన వాళ్ళు ఇస్తే వాళ్ళందరినీ ముట్టండి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభానికి ఎంత కొందా మీ నామం బట్టి మీరు ప్రార్థన చేస్తుందేవా మీ నామంలో ఎదుడుతుంది మీ స్నానం ఇస్తు కార్యం కలిగించండి ఆ బిడ్డలందరినీ మీరు సంపూర్ణంగా హీల్ చేసి ఇస్తూ ఆత్మ లక్షణాలకు రైతు ఇస్తుప్రభా ప్రభావ ప్రతి ఒక్క ప్రభావం గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు కార్యం చేస్తున్నారు మా పాద ఆలకిస్తున్నారు ఈ పాదలో మీరు ఆలోకించండి జవాబు మాకు దయచేసి మీ నామానికి మేము తెచ్చుకోమని ఏ శిక్షణ కృష్ణాంత్ అండి పరిశుద్ధుగా ప్రేమి మా తండ్రి నేనే గొప్ప రాజు గొప్ప పాద తండ్రి ఇంత మంచి అవకాశం మాకు నేను అనుగ్రహించినందుకు నీకు కొందనల్ తండ్రి ప్రభా నైనే ప్రభా ప్రభు ఏస మరి నేను ఎసే పొద్దు నుంచి పొరవాడు కాపాడినందుకు నీకు వందనలు ఎస్ఐయా మీరు మాకు సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ఇంకో గొప్ప రాజగొప్ప ఏసయ అదేవిధంగా గత వారవంతి మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాల తండ్రి ప్రభా నేనేసే ప్రభ మీ సన్నిధిలో మరొక అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాల తండ్రి మరొక మరొక అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలి తండ్రి అదేవిధంగా నేను వేసే ప్రభ నేనే మరి చెప్పిన వాక్యం బట్టి నేనే ప్రభా బ్రదర్ ని దీవించి ఆశీర్దించండి ప్రభా బ్రదర్ కుటుంబంలో శాంతి సంబదం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నేను వేసే ప్రభా మరి బయట భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి తండ్రి ప్రభా నైన్ వేసే తెరుగుళ్ళు ఉన్న ప్రభా విజృంభిస్తున్నాయి తండ్రి నేనేసే ప్రభ బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ నైన్ ప్రభా మరి నేను ప్రభా మొదటి కేసు ఫంగస్ నేను నార్త్ ఇండియాలో కానుకున్నారు ప్రభా నేను ఉత్తరప్రదేశ్ లో నైన్ వేసే ప్రభా అదేవిధంగా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి స్వస్థత రావాలి తండ్రి ప్రభా మరి ఇవన్నీ అంటు వ్యాధులు కాదు కానీ ఫంగస్ నేన ప్రభా మరి ఈ ఫంగస్ తో తయారైనవి ఇవన్నీ నేనేసే ప్రభా నాయనేశ్వ ప్రభా ఏసు క్రీస్తు నామంలో నాయనేశ్వ వాళ్ళందరికీ స్వస్థత రావాలి తండ్రి ప్రభా కోటి ఏంటి హాస్పిటల్ మొత్తం నిండిపోయిన తండ్రి ప్రభా మీరు సాయం చేసేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మంచి ట్రీట్మెంట్ జరగాలి తండ్రి కోటి ఏంటి హాస్పిటల్లో నాయనేశ్వర ప్రభా ఈ తెగులకు నాయనేశ్వ ప్రభా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న తండ్రి ప్రభా మీరు సాయం చేసేమని కోరుతున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయనేశ మరి ప్రభా మరి ఈ తెగ్గుల కోసం నైనేస్తే ప్రభావ కేబీపీఎం గ్రూప్ లో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారో నైనా వాళ్ళకి శాంతి తెచ్చి మనం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళకి మంచి ఆరోగ్యం దండి ఏసుక్రీస్తున్నామని స్వస్థత రావాలి తండ్రి ప్రభా అదేవిధంగా నేను చిన్నారి నుంచి వరకు నైన్సే ప్రభా ఈ వైరస్ తో తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలకు శాంతిని సంబంధం తెచ్చండి ఎవరితో ఇటు వాళ్ళు నేనేస్తే ప్రభావ నీయ మిత్రులను కోలుకుపోయి ఉన్నారో నేను మరణించినారు కుటుంబం శాంతిని సంబంధం దండి బంధుమిత్రులను కోలుకుపోయినారు తండ్రి ప్రభా తల్లిదండ్రులను కోరుకుపోయినారు తండ్రి ప్రభా మరి అదేవిధంగా నైనేసే పిల్లల్ని నేనేస్తా ప్రభా మర పోగొట్టుకున్నారు తండ్రి ప్రభా క్షమించే ప్రభావాలని పాపాలను క్షమించి నేను ఎస్ ఒకసారి స్వీకరించి నేనే ప్రభా మమ్మల్ని కరణించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మా పట్ల దయ చూపించండి ప్రభా కరణ చూపించండి ఎస మేము పాపులం తండ్రి మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి నేనేసే ప్రభ అదేవిధంగా ప్రభా మా దేశ రాజకీయ మంచి తెలుగు జ్ఞానం దయించేయండి వారికి తగిన జ్ఞానం దయించేయండి ప్రభా వాళ్ళ స్వార్థ కాకుండా నానేసే ప్రభా మానవత్వంతో సహాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనే అదేవిధంగా నేను రైతుల కోసం ప్రారం చేసినాం తండ్రి వాళ్ళు పంటే పంటలు వాళ్ళు పంటించే పంటలు నేనేసే ప్రభు మరి వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ రావాలి తండ్రి ప్రభ మరి నాలుగు నాలుగు గంటల సమయంలో ట్రాన్స్పోర్ట్ ఇవ్గా తండ్రి ప్రభ వాళ్ళ అటువంటి వారికి నేనేసే ప్రభా మరి గవర్నమెంట్ హెల్ప్ చేసి ప్రభా సబ్సిడీలు ఇచ్చి నేను రుణమాఫియా చేసి నేనేసే ప్రభా నాణ్యమైన విత్తనాలు అమ్ముకుంటూ నైన్ ఎస్తే ప్రభా అదేవిధంగా వాళ్ళు మంచి పంటలు పండిస్తున్నసే ప్రభా వాళ్ళకి సాయం తెచ్చామని కోరుకుంటుంటారు వాళ్ళ కుటుంబాలకు కూడా నేను దీవించి ఆశీర్వదించండి వాళ్ళకు కూడా నీ చివర్ అందబడాల వాళ్ళు నీ తట్టు తిరగాల తండ్రి ప్రభా నీ తట్టు తిరిగి నేను చివరి దినాల్లో ప్రభా మీరు కొరకు ఎదురు చూస్తుండే కనుక ప్రభా ఏ విధంగా అయితే రైతు వర్షం కోసం ఎదురు చూస్తారో ప్రభా మేము కూడా నేను ఆ విధంగా నేను ఎన్ని కోసం ఎదురు చూస్తుండాలి తండ్రి ప్రభా మమ్మల్ని నేను సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా దినదిన ఎదుగుదల కొరకు నీకు వంద నెల తండ్రి ప్రభా నేను ఎస్సే మాకు సాయం దచ్చాం ప్రభా పర్లకు జ్ఞానం దయచేయండి వాక్యం ఏ విధంగా అర్థం చేసుకోవాల ప్రభా మాకు దయచేండి ఏ విధంగా చెప్పాలో తండ్రి ప్రభా ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను స్వార్థ వెళ్ళి నేను ప్రభా మాకు సువార్థ ప్రకటించకు మాకు సాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నేను ఎస్ఏ ప్రభా కోవిడ్ పేషెంట్స్ పట్ల నీకు వంద నెల ప్రభా ఎస్సే ప్రభా ఈ తగ్గులను పెట్టిన మీరే తండ్రి ప్రభా నేను ఎస్ ప్రపంచం మొత్తం ప్రభా అజబుజి ఉన్న తండ్రి ప్రభా అయోమయంగా ఉన్న తండ్రి ప్రభా నేనేస మరి ముఖ్యంగా భారతదేశం తండ్రి ప్రభా నేను క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా కొ నైనేసే మీ ప్రేమ మీ దయ చూపించి వాళ్ళ పట్ల వాళ్ళకి స్వస్థత దైచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి మెడిసిన్స్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా దొరుకున్న మెడిసిన్స్ కూడా నైన్సే ప్రభా ఎక్కువ బ్లాక్ లా అమ్మేస్తున్నారు తండ్రి ప్రభా అటువంటి జరగకుండా సాయం దైచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి దొరికే మెడిసిన్స్ డాక్టర్స్ కూడా రాయాలి తండ్రి ప్రభా దొరికిన మెడిసిన్స్ ఏం రా ప్రభా మరి స్టాక్స్ ఉన్నాయి తండ్రి ప్రభా స్టాక్స్ ఉన్నాయి కానీ వాళ్ళు లేవని చెప్తున్నారు తండ్రి మెడిసిన్ రేట్లు తగ్గాలే తండ్రి ప్రభా రేట్లు తగ్గాలే తండ్రి ప్రభా మరి ఈ పథకం ఆరోగ్యశ్రీ కింద చేర్చి నేను ఫ్రీ ట్రీట్మెంట్ గా చేర్చుకుంటు సాయం దేశమని కోరుకుంటున్నాం తండ్రి ఎంతో మంది నేను ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ప్రాణాలు బాపడలే తండ్రి ప్రభ ఎంత వృద్వా ఉన్నా వేస్ట్ తండ్రి మీరు లేకపోతే సున్ననే తండ్రి ప్రభ మే మీరు జీవితంలో లేకపోతే ఏసు లేని జీవితం సున్ననే తండ్రి ప్రభా అని ఒక వాక్యం చలివేసిన తండ్రి ప్రభా ఎంత సంపాదించినా కానీ ఒక రూపాయి కూడా మేము తీసుకుపోలేం తండ్రి నాయనేస ప్రభా మట్టిలో కలిసిపోవాల్సిందే తండ్రి నాయనేస ప్రభా అలాంటి సమయంలో ప్రభా నీ గురించి తెలుసుకొని ప్రభా ప్రతి ఒక్కరూ నీ తిరిగి నానేస ప్రభా నీ సేవకులుగా తీర్చిద సాందేశం అని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మరొకసారి ప్రారంభించే కప్పగిస్తం ఏసుక్రీస్తు పేరట తండ్రి మీ స్థల స్తో స్వరూపి మీకు వాణాలైన ఇది నమ్మంత మీ సాయం చేతి నడిపించి మధ్యాహ్న కాలంలో మీ యొక్క సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని మీకు మధ్య మీకు ఎంతో వానాలను కృతజ్ఞతలు నడిపించుకుంటున్నాం సమస్త కలత మహిమ మహా తేజస్సు మహా ఐశ్వర్యం యుగంగా మీకే కలిగిన ప్రభావం అంటున్న కాలంలో బహుభయంకరమైన చమాల కాలంలో ఉంటున్న క్రైస్తవ జీవితం ఏ రీతి ఉందనేది మీరు మాత్రం మాట్లాడుతున్నారు అనేక పర్యాలు మీరు ఏ రీతిగా మీ ప్రతి సాక్షులుగా జీవించాలి మీరు మా పరపర్శన అర్పిస్తున్నది మీకు అన్నా ముఖ్యంగా ప్రభావ ఎంతమంది వారి వారి నెంబర్ చనిపోతున్నటువంటి మేము దాన్ని అందిస్తాను మీరు ప్రశ్న ఏ రైతున్నా లేకపోతే వారి ముందు స్వస్థపరిచందని స్వస్థపరిచేది మీరే ప్రభావాధన చేసే బాధ్యత మీరు మాత్రం ఇచ్చినారు ప్రభావ నిర్లక్ష్యంగా జీవించకుండా జాగ్రత్తగా జీవించమని మీరు మాట్లాడుతున్నారు ఇదిగో మీ మధ్యన నా ఊరిత నేను ఎంచినారన్నారు ప్రభావా కాబట్టి మీరు నెలకో జాగ్రత్తగా ఉండాలి హెచ్చరించినట్టు మీరు ఏ రీతి వెళ్తున్న వారికి మేము ఓ ప్రభా మీద ఆదరణ తరంగా మీరే మాకు మార్గం చూపించండి ఏ రీతిలో వారికి సపోర్ట్ చేయాలి ఆర్థికంగా పవన్ ప్రభావ సాధన పూర్వకంగా ఆధ్యాత్మికంగా మానసికంగా ఓ ప్రభుత్వం మీరే మాకు మార్గం చేయించండి మీరు నడిపించి మన ప్రభావందరినీ మీరు ఆ కోర్టుగా పరచుకోమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా యొక్క ఫండ్స్ మీకు పెద్దస్తున్నాం మీ స్క్రిసా ఉండడానికి వీళ్ళే చేసినాం దేశానికి వెళ్ళిపోసా మీకు ఆజ్ఞాపిస్తున్నాను తర్వా మీ మధుమార్గా పెట్టుకొని మీ అప్రస్గా పరచుకోవడం అంత ఇస్తున్నాం బ్రదర్స్ అసిస్టర్స్ వారి కుటుంబానికి వైరస్ వాడి మొత్తానికి వీళ్ళే తీస్తున్నాం అన్న తర్వాత ప్రార్థన పూర్వకంగా తన మళ్ళీ మేము చేస్తాం అన్ని పొందిన మనం ప్రార్థించిన తర్వాత మీకు ఎంత కారణాలు ఉంటుంది తీర్చుకుంటున్నాం మమ్మల్ని అందరినీ మీరు ఖర్చు పొందినమంత మీ సాం చేతి నడిపించడం ఏ శ్రీక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభుత్వం ఏ శ్రీ క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో వెళ్ళిన కాక ఆ అమ్మేన్ అన్నా అన్నాడు అన్న ఇది రేపు జాన్ బ్రేదర్ ఉన్నారు తర్వాత నెక్స్ట్ మీరేనన్నా ఒకవేళ రేపు జాన్ బ్రేదర్ అవైలబుల్ లేకపోతే మీరు చెప్పండి అంటే మీది రేపైనా ఎల్లుండి జాన్ బ్రేదర్ గాని చెప్తే రేపు జాన్ బ్రేదర్ చెప్తారు ఎల్లుండి మీది ఉంటది ఒకవేళ జాన్ బ్రేదర్ ఏదైనా అవైలబుల్ లేకపోతే మీరు చెప్పండి అన్నా చిన్న సిద్ధపడండి అని చెప్తున్నా ఓకే ఓకే బా తప్పకుండా అందరికీ ప్రైజ్లాడు రావణన్నాడు ప్రైజ్ మహారాజా ప్రైజ్లాడన్నా అందరికీ ప్రైజ్లాడన్నా ప్రైజ్ టీవీ రీఛార్జ్ అయ్యా టీవీ ఖరాబ్ చేసిన అంత కర ఏమైంది రూపా చేసిందా